పరిశుద్ధుగా ప్రేమ తండ్రి దేవ గొప్ప రాజా పొందాలి తండ్రి ఇంత మంచి అవకాశం మాకు అనుగ్రహేషన్ రాజాసేయ్యా గొప్ప రాజా గొప్ప ఏసేయ మరి పొద్దు నుంచి ప్రభుత్వ కాపాడినందుకు నీకు ఎంతో వందనాలు కృతజ్ఞతలు సూత్రుల స్తోత్రం ప్రభా దినములు చాలా చెడ్డగా ఉన్నది తండ్రి ప్రభా అయినన్ను మమ్మల్ని నీ కృపచేత మమ్మల్ని కాపాడుతూ నీకు ఎంతో వందనాలు తండ్రి ప్రభా అదేవిధంగా నాయన ఎస్ఏ ప్రభా మరి దినం చూడాలకి ఎంతో మంది ఉన్నారు ప్రభా వాళ్ళ కుట్రలు శాంతిని సమాధానం దేమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా సరే నీకు ఎంతో లెక్కలేని వందనలు తండ్రి ప్రభా నీ పర్వక జ్ఞానం మాకు అవసరం తండ్రి ప్రభా వివచించే జ్ఞానం కావాలి తండ్రి ప్రభా రాబోయే దినాలు చాలా మోసపూర్తిగా ఉన్నాయి తండ్రి ప్రభా మేము ఎదుర్కొని ముందుకు వెళ్ళాలి తండ్రి ప్రభా నీ జ్ఞానం చేత నడిపించమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ఎస్ఏ అవును తండ్రి నాయన ఎసే మరియు నాయనేశ్వర ప్రభా ఇంక అందరూ రావాలి తండ్రి ఆన్లైన్ ప్రేరణలు నాయనసభ వాళ్ళు వాళ్ళు నీకు ఇంపార్టెన్స్ ఇచ్చేటట్లు సాగత ఇచ్చామని కోరుకుంటున్నాం తండ్రి నాయన హసేప్రభ వాక్యం నేర్చుకుని ముందుకు వెళ్ళాలి తల్లి ప్రభు మంచి చెయ్యదుగట్టాలి తండ్రి నాయన హెసప్రభ దాని ప్రకారంగా నడుచుకోవాలి పవిత్ర మాయతను తిరుగుతున్న తండ్రి ప్రభా దాన్ని మేము ఏసుక్రీస్తున్నాము గర్దిస్తున్నాం తండ్రి ప్రభా ఎటువంటి దుష్శక్తులు రాకుండా సాయం తెచ్చాను ప్రభా మా బ్రదర్స్ సిస్టర్స్కి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా కే బ్రదర్స్ సిస్టర్స్ కోసం ప్రార్థన చేస్తున్నాం వాళ్ళ కుటుంబ సమాధానం తెచ్చామని కోరుకుంటున్నాం తండ్రి నాయ ప్రభా మరి ఆరాధనతో ప్రభా మేము సమయం గడుపుతున్నాగా ప్రభ మీ ప్రేమాన్ని కృప దండి మేము నేర్చుకుంటున్నాం తండ్రి ప్రభా మాకు నేర్పించమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ఎస్ఏంఆర్ ప్రభా ఈ ఆరాధనలతో మీరు తోడు ఉండండి తండ్రి ప్రభా మాకు సంపూర్ణ సంపూర్ణ సంతోషము ఆయన సహాయం దామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభావి వాక్యం మేము విని నేర్చుకుని ప్రభా ప్రాక్టీస్ చేయటకు మాకు జ్ఞానం కావచ్చు జ్ఞానం కావాలి తండ్రి ప్రభా మరేసే ప్రార్థన ఇచ్చే అప్పగిస్తూ ఏసుక్రీస్తు నమం అడిగి పెడుకుంటున్నాం తండ్రి ఆ మేన్లో నేను ན རང རྤིག རྤིག རྤིང ན གསར གསའེས� ར�호�ས གསར གསག རྤིག རེམ གསམ རྤིག རྤིག རྤིག རྤིག ད�འེ ད� levanatamu suddhi cheyumu andanindu nidu akatu levanatamu suddhi cheyumu andanindu nidu akatu etilo banu patthu nidu akatu kalupu sushthidiro silanunelu अनन्य मुलनितिस गंगा कारनो युवना पंचरंचिना भयमुवेतु नी वक्तु शक्ति करदी अधीनकू नितवेलगु नी वक्तु शक्ति करदी अधीनकू नितवेलगु రాజు <Sessing> ఉత్ <Sessing> ీవితాంత్రము నీ సేవ చెయ్యను కుమరించము నీదు ఆత్మతో జీవితాంత్రము నీ సేవ చెయ్యను చేతిలో నన్ను పక్కకో నీ ఆత్మతో నన్ను చేతిలో ఇలా నేను నిన్ను చేతి మా కాళ్ళ అనుభవం నీకు ఉన్నదా విసుకుగా ప్రార్థించే మనసు ఉన్నదా వెలిగే దీపానికి నూనె అవసరం నీ ఆత్మ దీపానికి ప్రార్థన అవసరం నూనె దీపము ఆరిపోవను ప్రార్థించని జీవితం పతనమాయను కన్నీటితో ఇజుకేసు ఆకాశ జలములను సకల ఐశ్వర్యములకు ఆ కర్త అయిన దేవుడు అడిగిన వారందరికి తప్పక దయచేయను అడుగుటి మీకు తట్టి మీకు ఇయ్యబడును అందరినీ ఆదరించి ఆదరించిన యేసు యేసు ప్రభువు ఐ మీన్ యేసు ప్రార్థనలో ప్రార్థిస్తున్నాం తండ్రి వచ్చిన అడుగు బాబర్ ఓకే బ్రదర్ మంచిగా బాడే బ్రదర్ నేను పెళ్ళి నా యేసుకే తెలియను నేను వెళ్ళే మార్గము నాయసుకే తెలియను చోధింపబడి నమీదట నేను సువర్ణమై మారను చోధింపబడి నమీదట నేను సువర్ణమై మారెదను నేను వెళ్ళే మార్గము నాయసుకే తెలియను కడలేని కడలి తీరము ఎడమాయ కడకున బ్రతుకునా కడలేని కడలి తీరము ఎడమాయ కడుకున బ్రతుకునా గురిలేని తరుణాన మేరువగా నాదరిని నిలిచేవనా ప్రభు గురిలేని తరుణాన మీరువగా నాదరిని నిలిచేవనా ప్రభు నేను వెళ్ళే మార్గము తెలియును నేను వెళ్ళి మార్గము నాయసుకే తెలియను జలములలో బడినే వెళ్ళిన అవినా మీద పారవో జలములలో బడినే వెళ్ళిన అవి పారో అగ్నిలోనే చిన్నా జ్వాలను కాల సజాలవో అగ్నిలోనే చిన్నా జ్వాలలో నను కాల సజాలో ఏను పిల్లి మార్గము నా నాయను నేను పిల్ల మార్గము నా నాయను విశ్వాసనా వసీ చుసమయనా ప్రభు విశ్వాస నా వస పయీ చుసమయనా ప్రభు సాధాను పగా నా దుట్టే నీలి వభు સાતાનુ સુડિગાલી રે પાગા ના એદુ તે નિલી છે વના પ્રભો નેનુ మార్గము నాయేసుకే తెలియను సోధిం పబడినమీ దట నేను సువర్ణమయీ మారను సోధిం పబడినమీ దట నేను సువర్ణమయీ మారను నేను వెల్లి మార్గము నా ేసుకే తెలియను పబడిన మీద నేను సువర్ణమై మారేదను అల్లే అల్లే అల్లే ఆమెన్ అల్లే అల్లే అల్లే ఆమెన్ దేవా స్తోత్రం హాలయ మనం వాక్యంలోకి వెళ్దాం చిన్న మాట ప్రాధాన్యం చేసుకుని మనం వాక్యంలోకి వెళ్దాం స్తోత్రం ప్రభా నయన స్తోత్రాలు దేవాసాం ప్రభావ ఇంత వరకు కాచి కాపాడడం స్తోత్రం మా ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు కాచి కాపాడు దేవ ఆయుష్ పెంపొందిస్తుందని స్తోత్రం మా ఈ వాక్యం చేత మాట్లాడుచుండగా దేవ మాకు తెరడం అనుగ్రహించండి దేవా మీకు వాక్కు చేత మాట్లాడాలా మా ప్రభా దేవాభుదాశక్తి చేత మేము మాట్లాడటం సాయం చేయండి మా ప్రభా ప్రత్యో క్రీష్ను గద్దించాడు మా ప్రభ ఇక్కడ బిడ్డకు దేవాయస్మ ప్రభు విత్తనం వేయటకు సాయం చేయండి మా ప్రభా ఫలించి వృక్షంలాగా అయి అందరికి నీరేచ్చండి మా ప్రభా నీరెత్తోడైనడు మా వాక్కు చేత మాట్లాడాడు మా అన్ని నీ తలంపులై ఉండుటకు సాయం చేయండి మా హృదయం నీకు ఉండి దేవస్మ నీతో ఉండుటకు సాయం త్వరగా రాబుతో నైస్ క్రిస్ పేడ వేడి కూర్చడం తండ్రి ఆ మెయిన్ ఇక్కడ మాకు చూసుకుంటే కేసు ప్రభు గుడ్డివాణిని స్వస్థపరిచిండి ఇక్కడ మాకు చూసుకుంటే లూకాస్ వార్త పద్దెనిమిదో అధ్యాయము ముప్పై నుంచి లూకాస్ వార్త పద్దెనిమిదో అధ్యాయము ముప్పై నుంచి నలభై వరకు చూసుకున్నాము అని ఏందంటే ఆయన యొక్క విశ్వాసమే ఆయనను స్వస్థపరిచింది ఇంకొక విశ్వాసం నిన్ను పరిచింది ప్లస్ ఇది ఏంటంటే దేవుడు మనకి ఎవ్రీ టైం మనకి స్వస్థపరచనీకే ఉన్నాడని మనం అనుకుంటాం కానీ యేసు ప్రభువు అక్కడ ఏంది పౌలు భక్తుడు సేవ చేసినప్పుడు హిలీమాకు అతని యొక్క బోధ ఎవరు వినకపోతే అక్కడ గుడ్డితనంకి ఆయనను లోనై చేసిండు ఆయన కండ్లు కనిపించకుండా అక్కడ చేసిండు అంటే యేసు ప్రభు ఎవ్రీ టైం మనతోటి ఉంటాడు నువ్వు చెప్పిందే చేస్తాడు ఆయన చంద్రారోగులని ప్రతి ఒక్కరిని ఆయన బాగు చేసాడు అక్కడ గలలియ ప్రాంతంలో మొత్తం ప్రతి ఒక్కరికి ఆయన స్వస్థపరిచే దేవుని లెక్క ఉన్నాడు కానీ ఏంటంటే ఎవ్రీ టైం నీకు స్వస్థపరుస్తున్నాడు ఆయన ప్రతి ఒక్కరికి ఎవరికి ఎవరికి ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచు గలలి అంతటా సంచరించాను ఆయన కీర్తి సిరియా దేశం అంతటా ఇక్కడ చూస్తే మనకు నాలుగో అధ్యాయం అత్యక్ష వార్త నాలుగో అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదులో చూస్తే ఆయన కీర్తి సిరియా దేశం అంతటా వ్యాపించాను నానా రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధి గ్రస్తులందరినీ వారిని చంద్రారోగులను పక్షవాయు గల వారిని వారు ఆయన యుద్ధకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్తపరిచాను గలలియా దికపోలిము ప్రదేశముల నుండి ఎవరిదానకు అవతల నుండి బహుజన సమూహం ఆయనను వెడించను కైసు ప్రభు వారు ఎంతగానో సేవ ప్రతి ఒక్కరు రోగం ని వారిని ప్రతి ఒక్కరిని ఆయన స్వస్థపరిచిండు ఈరోజు మనము ఆత్మీయంగా మనము గుడ్డివారమై ఉన్నాము ఆత్మీయంగా మనము దేవుని యొక్క మనవులను శాస్త్రంలో దేవుని యొక్క వరాలు ఇచ్చిండు ప్రతి ఒక్కటి మనము యూజ్ చేస్తున్నామా ప్రతి మనము దేవుని తోటి మనము నడిచి సాగుతున్నామా దేవుడు ఈరోజు నీ గురించి నా గురించి చెప్తుండు సాక్ష్యం ప్రజలు నీకు ఆత్మీయులు ఆత్మీయులలో గుడ్డివారి తరంగా మనము చూస్తున్నాం ఇక్కడ లూక్ వార్త చూసుకున్నప్పుడే మనకి ఇక్కడ దేవుడు వెళ్ళినప్పుడు అక్కడ ప్రతి ఒక్కరు అక్కడ గుడ్డి వారిని అంచి నువ్వు ఎందుకు చెప్తున్నావు నువ్వు అని అక్కడ వాళ్ళు కొనసాగారు ఇక్కడ చూసుకుంటే మనకు లూకాస్ వార్త ఎయిటీన్ చాప్టర్ థర్టీ టు ఫార్టీ త్రీ చూద్దాం ఆయన ఎరుకో పట్టణంకు సమీపించినప్పుడు ఒక గుడ్డి త్రోవ పక్కన కూర్చుండి భిక్షంలాడుకొని ఏం చేస్తున్నా అక్కడ పట్టణంకు వెళ్ళి ఆయన ఫుల్ జన ఉంది అక్కడ వెళ్ళినప్పుడు సమీపించినప్పుడు ఒక బుడ్డి వాడు త్రోపక్కన కూర్చుండి భిక్షమాడుకొని చుండాను ఏం చేస్తుండు త్రోపక్కన భిక్ష మాడు చుండాను జన సమూహం దాడిపోచున్నట్టు వాడు చప్పుడు విని ఇవి ఏమని అడిగాను ఆ జన మొత్తము ఆయన వెళ్తుంటే ఆయన చాలా మంది తండోపతండాలు అక్కడ వెళ్తున్నప్పుడు ఆయన అడిగిండు ఇక్కడ ఏంది ఈ శబ్దం ఎందుకు వస్తుంది అని ఆయన అడిగిండు ఇవి ఏమని అడిగ వారు నదరుడైన ఏస్తూ ఈ మార్గంన వెళ్ళొచ్చున్నాడని వానితో చెప్పారు చెప్తురు ప్రభు అక్కడ నుంచి వెళ్ళిచ్చున్నాడని అక్కడ చెప్పారు మనం కూడా ఎంతో మంది జన సమూహంలో మనం కూడా కనిపియము మనము యేసు ప్రభు వచ్చినప్పుడు మనం కూడా అదే తువలో మనం అక్కడ ఉన్నామనుకో మనం ఆత్మీయ నేత్రాలు మనము మూచుకొని ఆత్మీయ నేత్రాలు మనము గుడ్డితనంతో మనము మూచుకొని చూస్తున్నాము యేసు నీ కొరకు నా కొరకు చనిపోయిండు ఆయన ప్రతి ఒక్క పాపంను ఇంకా మనం ఏం చేస్తున్నాము పాపంలోనే జీవిస్తున్నాం పాప మనము బతుకుతున్నాం పాప జీవితంలోనే మనము ఇంకా జీవిస్తున్నాం పాప జీవితం వదిలేసి దేవుని తట్టు మనము ఎప్పుడు చూడాలి పాప జీవితం వదిలేసి మనము దేవుని యొక్క క్రియలను ప్రతి ఒక్క క్రియలను ఆయన మనకి చూపిస్తున్నాం ప్రతి ఒక్కరిని ఆయన స్వస్థపరిచు ఏ రోగమునూ ఏ దయ్యం ఏది చేసినను చిన్న అస్వస్థత ఉన్న వాళ్ళని చనిపోయిన వాళ్ళని కూడా ఆయన ఈవెంట్ లేవు పట్టిండి ఈరోజు అంత గొప్ప దేవుడు మన పక్షంలో మనకు విరోధి ఎవరు ఆ దేవుడే మన పక్షంలో ఉన్నాడు మన పక్షంలో ఇంకా మనకు విరోధి ఎవరున్నారు ప్రతి ఒక్క దాంట్లో ఆత్మీయంగా మనము ఎదగాలి ఆత్మీయ ఖండాన్ని మనము తెరవమని దేవుణ్ణి అడగాలి నువ్వేం చూస్తున్నావు ఈరోజు దేవుని తోటి నువ్వు మాట్లాడాలంటే నువ్వు ఆత్మీయంగా పరిశుద్ధత పొందుకొని ఆయన అందు మనము ముందుకు సాగాలి ఇక్కడ ఏం చెప్తుంటే అక్కడ జన సమూహం పోతుంది స్ట్రేట్ ఫార్వర్డ్ గా వెళ్తురు చాలా మంది ఉన్నారు అక్కడ గుడ్డివాడు అడిగిండు ఏం జరుగుతుంది ఇక్కడ అడిగినప్పుడు వాళ్ళు ఏం చేశారు నదురేడైనా యేసు అక్కడ నుంచి ఆ మార్గంలో వెళ్ళి చిన్నాడని వారితో చెప్పాను యేసు ప్రభు అక్కడ నుంచి వెళ్తుండని చెప్పిండు నీవు నేను యేసు ప్రభు మార్గంలో ఎప్పుడు నడుస్తావని దేవుడు చూస్తుండు యేసు ప్రభు నీ ముందు నుంచే వెళ్తుడు నీ ముందు నుంచే దాటిపోతుండు దావిదు కుమారుడా విడవ కంట నువ్ నన్ను దాటిపోకయా నజరేత నన్ను దాటి పోకాయ ఈరోజు దేవుడు ఇటు విడిచిపెట్టి వెళ్ళిపోతే నువ్వు ఎక్కడ ఉంటావు ఏ పాత్ర లోకం కి వెళ్ళిపోతావు ఏ లోకం తట్టు తిరిగి నువ్వు నశించి ఆస్కారం ఉంది దేవుడు చెయ్యి పట్టుకున్నావు ఈరోజు నువ్వు పట్టుకుంటే అప్పుడు దేవుడు విడిచిపోడు దావేది కుమారుడు ఈరోజు నిన్ను నన్ను విడిచిపో లేడు అట పట్టుకొని ఆయన తన అస్తంలతో హృదయం హత్తుకొని అని ముద్దు పెట్టి ఈ రోజు నిన్ను చేర్చుకుంటుండు ఆయన వెల్కమ్ చెప్తుండు ఈ రోజు నీకు ఆయన హృదయంకి నువ్వు ఆయనకు వెల్కమ్ చెప్తున్నావు ఆయన హృదయంలోకి నువ్వు ఏ రీతిగా నువ్వు ఈ రోజు జీవిస్తున్నావు ఏ రీతిగా రుడ్డి తడ నువ్వు జీవిస్తున్నావు నీ ఆత్మీయ క్రియలు ఎలా ఉన్నాయి విశ్వాసము క్రియలు అనపరుస్తున్నాయి కదా మనము దేవుని తట్టు ఉన్నామని ఆయన వచ్చినప్పుడు నీ విశ్వాసము చూస్తాడు చెక్ చేస్తా అన్నాడు విశ్వాసం ఎంతున్న అని ప్రతి మనం పొందినమని ని ఇక్కడ పొందకపోతే దేవుడు అప్పుడు ఏం చేస్తాడు నేను నన్ను ఇక్కడ చూస్తే నజరేడైనా ఏసు ఆ మార్గం వెళ్ళు చిన్నాడని వాటితో అప్పుడు వాడు ఏసు దావిదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేయగా ఏ కుమారుడ నన్ను కరుణించమని ఆ గుడ్డు వాడు కేకలు వేసేడు వేసినప్పుడు ఏం జరిగింది అక్కడ దావీదు కుమారుడ నన్ను కరుణించము అని కేకలు ఊరుకున్నామని ముందర నడుపున వారు వారిని గద్దించరు కానీ ఏమంటారు ముందు నడిచేవారు ఏం చేస్తారు ఆయనను గద్దిస్తారు ఆ దారి పట్టిపోయిన వాళ్ళు ఆ గుడ్డి వారిని గద్దిస్తున్నారు ఎందుకు గమన కూర్చోవచ్చు అన్నట్టు వాళ్ళు అక్కడ చెప్తున్నారు చెప్తుంటే ఇంకా ఏం చేస్తున్నాయన వాడు మరీ ఎక్కువగా దావిది కుమారుడు నన్ను కరుణించమని కేకలు వేసాను మనం కూడా ఎన్నో లైఫ్ లో ఎన్నో థెఫ్ట్ తింటాము ఎన్నో ఆటంకాల నుంచి వెళ్తుంటాము అప్పుడు దావేది కుమారుడు నన్ను కరణించు కేకలు వేస్తాము దావేది కుమారుడు నన్ను విడిచిపో దావేది కుమారుడు ఎక్కడున్నావు నన్ను విడిచిపోక మనము కేకలు వేస్తాం హృదయంతో అప్పుడు మనం ఆత్మతో మనము మాట్లాడుతుంటాము హృదయం అనే కండ్లు మనం తెలిసి యేసు ప్రభు తోటి మనము ఉండాలి హృదయం అనే కండ్లు గుడ్డితనంతో మనము పోతున్నామా గుడ్డి మనము ప్రవర్తిస్తున్నామా యేసు ప్రభు ఈ రోజు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు ఏర్పరచుకున్నప్పుడు ఆయన సేవ విషయమే మనం గుడ్డితనంలో ఉన్నావా ఇంకా ఏ విషయంలో నువ్వు ఈరోజు గుడ్డితనం ఉన్నావు నీ నేత్రాలు ఎప్పుడు తెరుస్తున్నావు నువ్వు నీ నేత్రాలు గుడ్డితనంతో నిండిపోయినాయా ధనం అపేక్షతో నిండిపోయినదా అసూయ దుర్మార్గ పనులు చెడు ప్రతి ఒక్క దానితో నువ్వు గుడ్డితనంతో ఈరోజు పోయినావా ఏ రీతి నీ హృదయమనే తల తెరుస్తలేవు ఈరోజు హృదయమనే వాకిట్లో నువ్వు ఉండలేవు ప్రతి ఒక్క గుడ్డితనంతో నువ్వు నడుస్తున్నావా అహంకారంతో నువ్వు నడుస్తున్నావా ఏ విధంగా నువ్వు ఈ రోజు నడుస్తున్నావు గుడ్డితనము పట్టింది నీకు ఏ విధంగా నువ్వు పట్టి ఉన్నావు ఏ విధంగా నువ్వు ప్రతి ఒక్కటి సంపాదించుకొని కూర్చొని ప్రతి నువ్వు ఈ రోజు ఉన్నావా ఆ గుడ్డితనము అది నిన్నే మింగేస్తుంది ఆ గుడ్డితనము ఉంటే ఏసు వైపు నువ్వు తిరగడానికి కష్టమవుతుంది ప్రతి ఒక్కటి లోక క్రియలు వదిలేయాలి లోకక్రియలు వదిలేసి కొత్త ఒక్కటి తగ్గించుకొని మనం ఈ రోజు ముందుకు సాగాలి తగ్గించుకొని ముందుకు సాగినప్పుడు ఇక్కడ ఏం చెప్తుండంటే వారు ఏం అంటుండో రుడ్డి ఎక్కువగా దావిదు కుమారుడు నన్ను కరుణించమని కేకలు వేస్తున్నాడు ఏం చేసిండు దావిదు కుమారుడు నన్ను కరుణించమని కేక వేస్తుండు అంతటా యేసు నిలిచి వాని తన యుద్ధ తీసుకొని రమ్మలేను ఏసు వారు అక్కడే నిల్చున్నారు నిల్చుండి అతను దగ్గరకు తీసుకురా అని అక్కడ చెప్పినప్పుడు అంతటా వేసి నిలిచి తీసుకొని రమ్మాను వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయనండి నీకేమి చేకూరుచున్నావు అని ఇప్పుడు ఎవ్రీ టైం మనము ఎవ్రీ టైం దేశ ప్రభు మనల్ని అడిగినందుకు నీకేమి చేయగూర్చున్నావు అతను ఏమంటుడు అక్కడ వాడు ప్రభువు ఆ చూపు పొందగోర్చున్నాను ఏం చేస్తుండడు చూపు కావాలని అక్కడ వాడు చెతుండు చెప్పినప్పుడు ఏసు చూపు పొందము నీ విశ్వాసం నేను స్వస్థపరచున్నా అని వారితో చెప్పాను హాలడి అక్కడ ఏం చేస్తుండో చూపు పొందాలని ఆ గుడ్డి అడిగిండు సో అతనికి వేరేదన్నా ఏదైనా అడగచ్చు గానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం కావాలి చూపు కావాలి ఈరోజు చూపు లేని పిల్లలు ఎంతో మంది ఉన్నారు అంధకారంలో జీవిస్తున్నారు వారి కొరకు మనం ఏమైనా సాయం చేస్తున్నామా చూపు వారు గుడ్డి కుంటివారు లెప్రస్ పీపుల్ ఎంతో మంది అక్కడ ఇక్కడ మనకు కనిపిస్తుంటారు గుడ్డి స్కూల్స్ ఉంటాయి ప్రతి ఒక్కటి వాళ్ళకు ఏమి సాయం చేద్దాం మనం ఆయన దేవుడే కదా మనకు సాయం చేసి ఇక్కడ నీ యొక్క చూపులు ఎలా ఉన్నాయి నీ యొక్క చూపులు ఏ చూపులు మీరు చూస్తున్నారు ఇక్కడ కనులు ఇచ్చిండు దేవుడు ఆత్మీయ కనులు తీసుకున్నాడు ఫిజికల్ గా కూడా ఆయన ఇప్పుడు గుడ్డివాడి నుంచి మంచివాడైన కనిపిస్తున్నాయి కనిపిస్తున్నప్పుడు ప్రభు ఆ చూపు కొంత గోరుచున్నానని అడిగిండు చూపు కావాలని అక్కడ అడిగిండు గుడ్డి వాడు పిలిచినప్పుడు చూపు పొందము నీ విశ్వాసం చెప్పాను వెంటనే వాడు చూపు పొంది దేవుని మయపరచు అని వెంబడించాడు ఏం చేసిండు చూపు పొంది ఆన్ స్పాట్లా చూపు పొందిండు చూపు పొందాలన్నప్పుడు నువ్వు వెంటనే వాడు చూపు పొంది నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచిందని వానితో చెప్పాను మెయిన్ థింగ్ అక్కడ విశ్వాసం అంటే నువ్వు చూపు పొంద అన్నప్పుడు అవును అన్నాడు అక్కడ చూపు పొందగోర్చున్నావు అంటే నాకు చూపు వస్తుందని ఆయన విశ్వాసం చేసిండు విశ్వాసం ఎంత గొప్పది కదా ఆయన విశ్వాసం పడ్డాడు నేను చూపు చూస్తానని అక్కడ తలంచుకున్నప్పుడు అక్కడ చూపు చూయించిండు వెంటనే వాడు చూపు పొంది దేవుని మాయపరచు అయినా వింబడించండి ఏం చేసిండు దేవుని మాయపరచు అయినా వింబడించండు ఈరోజు నీవు నేను ఏ చూపులో ఉన్నావు నీవు నేను ఏ అంధకారం చీకట్లో మనము జీవిస్తున్నాం ఆశియతోటి బతుకుతున్నావా కక్ష తోటి బతుకుతున్నావా ఏ విధంగా మనము ఈరోజు డే టు డే లైఫ్ లో మనము ఏ విధంగా జీవిస్తున్నాం చూపు పొందగోరుచున్నావా అని అడుగుతుడు దేవుడు చూపు ఎట్లా పొందగోరుచున్నావు చూపు దేనికి నీకు సాదృశ్యం చూపు పొందినప్పుడు నువ్వు ఇంకా దేవుణ్ణి ఎక్కువ మయమపరచాలి చూపు లేని వాడే ఎక్కువ కానీ చూపు మనకు ప్రతి ఒక్క అవయాలుండి చేతులుండి కాలుండి మన యొక్క ప్రతి ఒక్కటి కరెక్ట్గా ఉండి దేవుని నువ్వు మయపరచలే పోతున్నావు అక్కడ చూపు లేనివారు వారు ఇక్కడ మయపరచండు చూపు పొందుకున్నాక ఇంకెక్కువ ఘనపరిచి ఆయన తోటి నడవసాగిండు ఈ రోజు నీ జీవితం నా జీవితము యేసు ప్రభుకి అంకితము చేయాలి నీకు చూపులున్నాయి ప్రతి ఒక్క విధంలో నువ్వు ప్రతి ఒక్క విధంలో హ్యాండికాప్ రాసలే కావు ఉంది కాళ్ళు చేతులు జ్ఞానము ప్రతి ఒక్కటి నీకు ఇచ్చిండు ఆ యొక్క జ్ఞానంతో దేవుణ్ణి మయపరుస్తున్నావు ఆ యొక్క జ్ఞానంతో నువ్వు ఈరోజు ఏం చేస్తున్నావు నీ యొక్క పరిస్థితులలో లోకం తిట్టు తిరిగి నీ జ్ఞానం పెంపొందించుకొని ఇంకా దేవుని మర్చిపోతున్నావా నువ్వు ఏ విధంగా నువ్వు జీవిస్తున్నావు ఏ విధంగా మనము దేవునికి సహకారిగా మనము ఏ విధంగా ఉండాలి అనేక సేవను ఏ విధంగా ఫలింపజేయాలి నువ్వు దేవునిలో ఉన్నావంటే ప్రతి ఒక్కటి ఎరిగి ప్రతి దాంట్లో మనము ముందుకు సాగాలి ప్రతి దాంట్లో ఎటువంటి సాక్ష్యము ఎవరు పిలిచినను పోయి ప్రార్థన చేయాలి ఎవరు వచ్చినను దేవుని నామంలా ప్రతి ఒక్కటి భయపడ్డాయి దయ్యంలే గాని ఏది గానీ ఏసుక్రీస్తు నామంలా భయపడే ఈ రోజు ఆ యేసు ప్రభు దేవుడు మనతోటే ఉన్నాడు యేసుప్రభు నువ్వు ఏం చేసిండు గాలిని గద్దించిండు సముద్ర అలలను గద్దించిండు తుఫాను గాలిని ప్రతి యేసు ప్రభు ఆధీనంలో పెట్టుకోడు ఈ రోజు అంత పెద్ద గొప్ప దేవుడు మనకు ఉండగా మనకు భయం ఎందుకు నువ్వు లోకపు తట్టు పాపం తట్టు నువ్వు ఎందుకు తిరుగుతున్నావు లోకం వదిలేసే ఈ రోజు దేవుని కొరకు నువ్వు జీవించు దేవుని హృదయం కొరకు జీవించు దేవుడు ఈరోజు నిన్ను నన్ను సృజించిన దేవుడు అంత పెద్ద గొప్ప దేవుడు ఈ నీ కొరకు నా కొరకు చనిపోయాను అనే ఒక సెల్లో రక్తం ద్వారా మనకు విమోచన వచ్చింది విమోచన దినం వచ్చినందుకు నువ్వు కరవించదగకుండా నువ్వు లోకం తటే తిరిగితే అనే ఇంకా ఎంత కారణమో నీ కొరకు ప్రయాసపడుతున్నాడు ఇక్కడ ప్రతి ఒక్కరు గుడ్డి వారు గాని చంద్రబాబులు కాని ఎవ్వరు గాని ప్రతి ఒక్కరు దయ్యం పట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఇక్కడ అందరూ బాగుపడ్డారు బాగుపడినప్పుడు ఇంకొక వచనం చూస్తే ఇక్కడ మనకు వచ్చేసి కార్యము ఇక్కడ చూద్దాము అవులు భక్తుడు మనకు ఏం చేసిండు అవులు భక్తుడు కూడా ఇక్కడ ఏం చేస్తుంది అంటే ఆయన సేవను ఆటంక పరిచిన వారికి ఏం చేసిండు గుడ్డి చేసిండు ఆయన సేవను ఇక్కడ ఏం చేస్తుండే అక్కడ గారడివాడు ఏలుమాను గారడివాడు ఏం చూసి గుడ్డివాణిగా చేసిండు ఇక్కడ చూస్తే అపోసుల కార్యము పదమూడవ అధ్యాయము ఎనిమిది వచ్చిన నుంచి లెవెల్త్ వరకు చూద్దాం మనము కార్యము యాక్ట్ థర్టీన్ చాప్టర్ ఎయిత్ నుంచి లెవెల్త్ వరకు చూద్దాము ఏలుమా ఆ అధిపతిని విశ్వాసం నుండి తొలగింపవలనని యత్నం చేసి వారిని ఎదిరించాను అయితే అక్కడ ఎవరొచ్చిండు సౌలు సౌలు అనే పౌలు అక్కడ ఉన్నప్పుడు ఏలుమా అనే ఏలుమా అను గారడి వారు గారడి వాడని ఏలుమా అనే గారడి వారు అక్కడ దేవుని సేవ అక్కడ చేస్తుంటే అతను వచ్చి అడ్డపరుస్తుంది అక్కడ వాళ్ళకు చెప్పకుండా వాడు అడ్డుపరుస్తుంది అడ్డుపరుస్తున్నప్పుడు అంతడు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన అక్కడ సేవ చేసినప్పుడు పౌలు అక్కడ సౌ సౌలు అనుబడ పౌలు అక్కడ వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ నుండి అక్కడ ఆయన వాక్యం బోధిస్తుంది వాళ్ళకి వాళ్ళకు తట్టు దేవుని తట్టు తిరగాలని అక్కడ చెప్పినప్పుడు ఎలుమ అనే ఆ గారెడి అక్కడ అభ్యంతర పరిచిండు పరిచినప్పుడు ఇక్కడ ఏమైంది చూడండి అతని అతన్ని తేరి సమస్య కపటంతోను సమస్త దుర్మార్గంతోను నిండేవాడ ఏమంటుడు ఆ ఎలుమ ఎట్లుండు సమస్త కపటం సమస్త దుర్మార్గం ఉంది ప్రతి ఒక్క దాంట్లో దుర్మార్గంతో నిండి ఉన్నాడు కపటం ఉంది ప్రతి ఒక్క దాంట్లో నేనే అన్నట్టు కపటంతో నివసిస్తుడు అపవాది కుమారుడ అంటున్నాడు ఆయన ఏమంటుడు అపవాది కుమారుడ అపవాది కుమారుడు అక్కడ సంబోధిస్తుడు అపవాది కుమారుడని అక్కడ అతన్ని సంబోధిస్తు అపవాది కుమారుడు అంటే తాతను సమస్త నీతికి వీరోది ఏదైతే నీతి కలిగి ఉండాలో దానికి ఏం చేస్తున్నాయినా విరోధి వాళ్ళే అక్కడ ఉంటుండ్రు నీవు ప్రభు యొక్క తిన్నని మార్గం చెడగొట్టుట మానవాసు ప్రభు యొక్క మార్గము మేము చూపిస్తుంటే దాన్ని చెడగొడుతుంది అక్కడ ఏలుమానే గారడి అక్కడ పోయి చెప్పినప్పుడు అక్కడ ఎక్కడ పోయి అంతి యొక్క వేలున్న సంఘంలో బర్నబ ఇదంతా అక్కడ ఉపవాస ప్రాధాన వారిని వారిని పంపిరి అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే అక్కడ ప్రతి ఒక్క దాంట్లో ఇక్కడ ఏళ్ళ ఆయన ఇబ్బందికరంగా అక్కడ చేస్తున్నారు కవడంతో సమస్త దుర్మార్గంతో నిండిన వాడై ఉన్నాడు అపవాది కుమారు అక్కడ ప్రవర్తిస్తుంది ఇక్కడ ఏమి చేయనిసలేడు సమస్త నీతికి విరోధి ప్రభు యొక్క తిన్నని మార్గంలో చెడగొట్టుట మానవా ప్రభు యొక్క తిన్నని మార్గంలో మార్గంలో ఈరోజు ఎంతో మంది చెడగొడుతురు ఆయన నీతిని అనుసరించి బతికిన వారు ఎంతో మంది ఆయనకు విరోధంగా కొందరు సహ సేవకులు కూడా పడిపోయారు పడిపోయి మళ్ళా తిరిగి చేసలేరు ఆయన మార్గంలో తట్టు మనము త్రిపానికి చూడాలి ఆయన మార్గం తట్టు ప్రతి ఒక్కరిని మనము ఆకర్షించేలాగిన దాసుడవ్ని మనము ముందుకు సేవ చేయాలి ఆయన నీతి నిమిత్తం మనము ఏం చేయాలి బ్రతకాలి ఆయన నీతి నిమిత్తం మనం ఈరోజు బతుకుతున్నామా ఆయన నీతి నిమిత్తం బ్రతుకుతే ఏమొస్తుంది మనకి నీతి నిమిత్తము హింసింపబడి వారి ధనిలు పౌలోక రాజ్యం వారిది అనే యొక్క నీటి కొరకు మనము సేవ చేస్తుంటే మనం ఇంత జనులు మిమ్మల్ని నిందించి హింసించినను మీద అబద్ధ మాటలు చెడ్డ మాటలు ఎలా మీరు ధన్యుడు వాళ్ళు ఎప్పుడు ఎవరి టైం మనకు ఎంత తిట్టినా ఏం చేసినా కూడా మనము ధన్యులం అని అక్కడ చేసుకోవారు చెప్తుండ్రు సంతోషించి ఆనందించిది పరులో మన ఫలం ఏమైతుంది అధికమైతుంది పరులోక మన ఫలము అధికమవుతుంది ఇలాగే వారు మీ పూర్వ మంది ప్రవక్తలను కూడా చాలా మంది ప్రవక్తలను కూడా పూర్వ మందు వాళ్ళు చాలా మందిని హింసించారు ఇక్కడ ఏళ్ళమానే అక్కడ ఆ గారడి వారు అక్కడ వారికి ఇబ్బందికరంగా ఉన్నాడు ఎట్లున్నాడు అంటే అతను సాతాను కుమారు ఉన్నాడు అపవాది కుమారు సమస్త నీతికి విరోధిగా ఉండి నీటి వాక్యాలు అక్కడ చెప్పనిస్తలేడు నీటి వాక్యాలు అక్కడ ఉండనిస్తలేడు ఉండనియకపోతే ఇక్కడ ఏం చేసిండే చూడండి సమస్త నీతికి విరోధి నీ ప్రభు యొక్క తినని మార్గం చెడగొట్టుట మానవా ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు నీ కొంతకాలం బ్రుడ్డి వాడనే సూర్యుని చూడకుందు అని చెప్పాను హలూ ఇక్కడ ఏం చేస్తుండో ఆయన యొక్క తిన్నని మార్గంలో చెడగొట్టుట మానవా అక్కడ తిన్నని మార్గంలో అక్కడ చెడగొట్టనీ అక్కడ ఈ రోజు నీకు నాకు మనం సేవలో వెళ్తుంటే ఎంతో మంది చెడగొట్టనీ చూస్తుంటారు మన మన తోటి ఉన్న మనల్ని కించపరిచి మనల్ని అవమాన పరిచయం నువ్వు ఎంతో చెప్తున్నావు ఏం చేస్తున్నావు అని ఎక్కువ భక్తిలో కూడా ఎదిగినా కూడా మనల్ని వాళ్ళు అసహించుకుంటారు వాళ్ళకంటే ఎక్కువ మనము ఎదగకూడదు అటువంటి మార్గంలో వాళ్ళతో ఉన్నాయి అటువంటి మార్గంలో చేష్టలతో వాళ్ళు అక్కడ జీవిస్తున్నారు ఆ అతని ఉన్నతమైన మార్గంలో మనం నెరవేర్చనికపోతే మనకు కూడా ఇబ్బందికరంగా వాళ్ళు ఉంటారు ఇబ్బందికరంగా అపవాసకులు లెక్క వాళ్ళు ఈరోజు మాట్లాడదు ఎంతమంది లేరు ఈరోజు మన కపాస్ లెక్క మాట్లాడు నువ్వేం చేస్తావు సేవ నీకేముంది తెలియని వాళ్ళు ప్రశ్నిస్తారు సో మోసేని వాడుకుండు నోరు మాంద్యం లేని గలవాడిని అక్కడ యేసు ప్రభువు మాట్లాడుకు వాడుకోండు అక్కడ ఈరోజు నిన్ను నన్ను వాడుకోడా దేవుడు ఆయన పని కొరకు ఆయన ఎవరినైనా వాడుకుంటావు మాంద్యం లేని గలవాడిని ప్రతి ఒక్కరిని కూడా మాట చాతుర్యం లేని వారిని అక్కడ వాడుకుండా అంటే ఈరోజు నీకు నాకు మాట్లాడే చాతుర్యం లేకున్నా పర్వాలేదు ఆయనే ఆయన యొక్క మాట ఈ రోజు మనకు ఇస్తుడు ఆయననే ఆయన యొక్క రూపంలో మన తోటి ఈరోజు నీ ఫుద్యంలో నా ఫుద్యం తోటి మాట్లాడుతుడు అక్కడ దేవుని యొక్క మార్గంకి విరోధి అక్కడ ఉన్నాడు సాతాను పుత్రుని అక్కడ ఉండి అక్కడ ఏం చేస్తుంది అంటే ఆయన శోధిస్తుంది అక్కడ ప్రతి బోధ క్షణించలేడు అప్పుడు సౌలు పరిశుద్ధాత్మ శక్తి పొంది ఏం చేసింది అక్కడ నువ్వు ఇదిగో ప్రభువు తన చెయ్యి నీ మీద ఎక్కి ఉన్నాడు నీవు కొంతకాలం గుడ్డివాడనై సూర్యుని చూడకుందని చెప్పాను ఏం చేసిండు గుడ్డివాడు అయి కొంతకాలం నువ్వు సూర్యుని చూడకుందని చెప్పాను వెంటనే మబ్బుయో చీకటి అతని కమ్మను గనక అతను తిరుగుచూ ఎవరైనా చెయ్యి పట్టుకుని నడిపించుండే ఆలలుగా ఇప్పుడు ఏం చేస్తుందంటే నీ దేవుని మార్గంలో మనము దుష్టిని లెక్క ఉండొద్దు దేవుని మార్గంలో మనము ఆయన యొక్క మార్గంలో ఆయన ప్రజలు వెళ్తున్నప్పుడు మనం దుష్టినికరంగా అక్కడ ప్రతి ఒక్కడి మాట్లాడి వాళ్ళకి ఇబ్బందికరంగా మాట్లాడితే యేసుప్రభు నిన్ను కూడా ఈరోజు గుడ్డివాణి లెక్క చేస్తాడు నిన్ను కూడా ఆయన పక్కకు జరిపేస్తాడు గుడ్డివాణి లెక్క నువ్వు సూర్యుని చూడలేవు అక్కడ చూడు యేసు ప్రభు ఎంతగానో అద్భుత క్రియలు చేసిండు గుడ్డి వారికి ఆయన తగ్గించుకొని దాసు లెక్క అక్కడ పనిచేసిండు ఈ రోజు ఇక్కడ ఏం చేస్తుందంటే పౌలు భక్తుడు అక్కడ ఆయన మార్గం లకి ఆటంకం కల్పించిన ఏలి మాకు గారడి వారికి గుడ్డితనము కల్పించిండు దేవుడు నాకు ప్రతి ఒక్కటి ఇస్తాడు ప్రతి ఒక్కటి ఇస్తాడని మనము థింకింగ్ చేయదు ప్రతి పాజిటివ్నెస్ ఏ ఉంటది కానీ నువ్వు నడిపించకపోతే నిన్ను నీ హృదయాల్ని నిన్ను గుడ్డితనంగా చేస్తాడు ఈ రోజు గుడ్డితనంతో ఎంతో పెద్ద పెద్ద సేవకులు గుడ్డితనంతో వాళ్ళు ఇంకా తిరిగి రాలేదు ప్రతి ఒక్క పాపం జీవితంలో జీవించి ఆ సంఘాలను అన్నింటినీ పోగొట్టుకురు ఒకటి ఒక్కటి ఒక్కటొకటి ప్రతి దాంట్లో పోగొట్టుకోరు యోగు చూడండి అతన్ని కాతాన్గా పట్టుకున్నా కూడా యేసు ప్రభును మరవలేదు ఏసు ప్రభుని నొప్పించలేదు ఏసు ప్రభుని ఏం చేయలేదు అతను ఆయన తంటూ తిరిగిండు కాబట్టి ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే కూడా రెండంతాలు ఆయనకు మంచిగా ఇచ్చిండు ప్రతి ఒక్కటి రెండంతాలుగా ఇచ్చిండు కుమారులు పోయినా బాధ్యవైన ఎవరు పోయినా కూడా ప్రతి ఒక్కటి రెండంతలుగా ఆయన ఆస్తి ఎంత కోల్పోయినా కూడా దానికి రెండంతలుగా దేవుని చింత ఉన్నాడు కాబట్టి ఈ రోజు రెండంతలుగా పొందిండు నువ్వు కూడా ఈరోజు దేవుని చింత ఉన్నాడు చిన్న కష్టం వచ్చిందని నువ్వు ఆయన వదిలి పోయినావనుకో కష్టం వచ్చిందని పోయినావనుకో ఆయన నీకు నీకు గుడ్డితనంగా చేస్తుంది ఈ రోజు ఆయన స్వస్థపరిచే దేవుడు ఆయన ప్రతి ఒక్క దాంట్లో స్వస్థపరిచి ప్రతి ఒక్క దాంట్లో నేను సమృద్ధిగా ఉంచే దేవుడు ఈ రోజు నీవు ఆయనకు వ్యతిరేకంగా జీవించినవనుకో ఆయన మాటలకు వ్యతిరేకంగా మాట్లాడితే నిన్ను కూడా ఈరోజు గుడ్డితనంలో ఉంచుతాడు గుడ్డితనమే కాదు ఇంకొకటి కూడా శోధనిస్తారు ఇప్పుడు మనం పోతుంటే సడన్ గా అనుకోకుండా ఒక యాక్సిడెంట్ అయిందనుకో ఆయన పని కొరకు మనము పోవాల్సింది అక్కడ మనం చూస్తే యోనాన్ని చూస్తే అక్కడ ఒక్కటి దగ్గర పోమంటే దగ్గరకు పోతుండే ఆయన ఆయన ఆటంకం చేసి ఆయన త్రిమి చాప మింగిన మింగి మూడు తర్వాత అక్కడ ఒడ్డుకు చేర్చింది సో ఈ రోజు అంత గొప్ప దేవుడు ఈరోజు మనతోటి ఉన్నాడు ఆయన ఏం చెప్తే అది మనము మార్గంలో నడిచిపోవాలి ఆయన ఈ ఆయన ఒకటే ఇచ్చుడే దేవుడు కాదు ఆయన కఠినాత్ముడు కూడా ఆయన ప్రతి ఒక్కసారి ఎట్లా ఆయన మార్గంలో నువ్వు ఆటంక పరిచినావు నిన్ను కూడా గుడ్డితనంగా ఈరోజు చేస్తాను ఇక్కడ దేవుడు చెప్తుడు అక్కడ పౌరు భక్తుడు చెప్తుండలి మాకి ఆయన ఏం చేసిండు అక్కడ కొంతకాలం గుడ్డి వాడినయి సూర్యుడిని చూడకుండా అని చెప్పాను వెంటనే మబ్బుయు చీకటి అతని కమ్మను గనక అతడు తిరుగుచ్చు ఎవరినైనా చేపట్టుకుని నడిపించరా అని పేర్కొండు తిరుగుచ్చు ఏం చేస్తుడు నన్ను ఎవరైనా అక్కడ ఆయన చూస్తుండు సో దేవుడు ఒక్కసారి ఇట్లా చేసిన దేవుడు శాపము మన ఇంటికి వస్తుంది సో దేవుడు ఎన్నిట్లనో అన్నిట్లను నీవు చేసే ప్రతి ఒక్క దుష్టక్రియలను ఈ రోజు ఓడ్చుకుంటుడు నువ్వు చేసే లోక ప్రతి ఒక్కటి సహనంతో ఆయన ఓర్చుకుంటుండ్రు నీకు ఎంతో ఆస్తి ఉండొచ్చు ఎంతో ధనం ఉండొచ్చు ఎంతగానో పలుకుబడి ఉండొచ్చు అవన్నీ చూసి నువ్వు అతిసేపడవు ఒక రోజు ఉంటుంది ఒక క్షణంలో అది ఈ రోజు ఉంటే రేపు అది ఉండదు కానీ నిన్న నేడు ఏకరీతి ఉన్న దేవుడు యేసు ప్రభు ఆయన నమ్ముకున్నవానుకో ఎవ్రీ టైమ్ ఒకటే నువ్వు ఉంటావు ఆయన మార్గంలోకి ఎప్పుడు ఆటంకము రావద్దు ఆయన మార్గంలో ప్రతి ఒక్క దాన్ని ప్రతి ఒక్కరిని ఆయన చేర్చుకునే మార్గం లెక్క ఉన్నాయి ఈరోజు అని ఆయన మార్గం నువ్వు ఆటపరచాం అనుకో దేవుని నిన్ను కూడా గుడ్డి వారిని చేస్తాడు నిన్నే కాదు మీ ఫ్యామిలీని మొత్తము అట్లా చేస్తాడు ఆయన కనులు చూడకుండా నిన్ను చేసుకోండు దేవుని యొక్క మార్గంలో ఎంతో బలమైనవి దేవుని యొక్క మార్గంలో ఉన్నత స్థలంలో సీవుని పర్వతం మీద ఉన్నారు ప్రతి ఒక్కరు పర్వతం మీద నేను అది చేసిన ఇది చేసిన లక్ష నలభై నాలుగు గుంపులో ఉన్నా మనం అనుకుంటున్నాం కానీ నీ యొక్క క్రియలను బట్టి నీవు తెలుస్తుంది నువ్వు ఏ మార్గం నుంచి పోతున్నావు నీ క్రియలను బట్టి నువ్వు నువ్వే జస్టిఫై చేసుకోవద్దు ఎవ్రీ టైం నీ గురించి ఇతరులు సాక్ష్యం చెప్పాలి నువ్వు ఎటువంటి ఎలా జీవిస్తున్నావు అక్కడ యోజు దేశంలో యోబు జీవించిండు అతని యొక్క జీవిత చరిత్ర ఆయన ముగ్గురు స్నేహితులు అందరూ అతను ఏ విధంగా జీవిస్తున్నావు కానీ ఈ రోజు నీవు జీవించే విధానము నువ్వు ఎలా జీవిస్తున్నావు యేసు మార్గంలో ఆటంక పరుస్తున్నావా యేసు ప్రభు యొక్క సేవను వెళ్ళుమంటే అక్కడికి వెళ్లకుండా నువ్వు వేరే దిక్కు వెళ్తున్నావు ఎట్లా నువ్వు జీవిస్తున్నావు యేసు ప్రభు నీకు సేవ చేయడానికి ప్రతి ఒక్క తలాంతి ఇచ్చిండు ప్రతి నువ్వు ఈ రోజు వాడుకుంటున్నావు ప్రతి ఒక్క నువ్వు నిమ్మదేస్తున్నావు ప్రతి ఒక్క నువ్వు మాట్లాడుతున్నావు స్వస్థపరుస్తున్నావు రోగుల్ని అటువంటి టాలెంట్ ఇచ్చిండు నీకు నీకు చేయి పెడితే వరం ఉంది కానీ అది నువ్వు బయటికి తీస్తలేవు తీసి నువ్వు వాడుకో దేవుడు ప్రతి ఒక్క దాన్ని మార్గంలో ఎందుకు చేయమంటు గుడ్డి వారిని కుంటి వారిని పట్టుకొని దేవుడు ఈవెన్ చనిపోయిన వారిని కూడా లేవట్టిండు దేవుడు ఈశ్వరావు అంత గొప్ప దేవుడు లేవట్టిన దేవుడు ఈ రోజు నీతో నాతో మాట్లాడుతుడు నువ్వు ఆయన మార్గంలోకి ఆటంకం చేస్తే నిన్ను గుడ్డి వారుగా చేస్తానంటుండు పౌరు డైరెక్ట్ గుడ్డి అక్కడ చేసిండు ఆయన మార్గంలోకి అక్కడ ఆటంకం చేస్తుండు ఎలిమా అతడు గాయడి అక్కడ ఆటంకం పరుస్తుండు పరిచినప్పుడు ఆయన చేతి ఎత్తి చూసినప్పుడు అక్కడ ఏం చేసిండు ప్రభు చెయ్యి తన మీద నీ మీద ఎత్తి ఉన్నాను అంటుండంతే కొంతకాలం వరకు అయినా చీకటి కాలంలో తిరిగి అంతటా అధిపతి జరిగిన దాన్ని చూసి ప్రభు ఆశ్చర్యపడి విశ్వసించాను ఏం చేసిండు ప్రభు ఆశ్చర్యపడి ఇట్లా కూడా ఉంటాయా మనకి ఎగనెస్లో కూడా దేవుడు చేస్తాడా మనం ఎవ్రీ టైం పాజిటివ్ నెస్ ఉంటాము నాకు అది చేస్తాడు ఇది చేస్తాడు దేవుడు అది చేస్తాడు నాకు బాగుపరుస్తాడు నాకు ఇల్లు కడతాడు నాకు అది ఉంది ఇందు అని మనము అక్షయపడతాం కానీ ఈరోజు దేవుడు ఆయన మార్గంలో నువ్వు లేకపోతే నిన్ను గుడ్డివాన్ గా చేయని ఆస్కారం ఉంది ఆయన మార్గంలో తట నువ్వు చూడకుండా నువ్వు ఆస్తియగా ఇక్కడ ఏం చేస్తున్నా ఆయన తేలి చూసి సమస్త కపటంతో సమస్త దుర్గా దుర్మార్గంతో నిండి ఉన్నాడు అపవాది కుమారు అక్కడ ఉన్నాడు సమస్త నీతికి ఆయన వీరోది అయి ఉన్నాడు ఈ రోజు నువ్వు కూడా సమస్త నీదికి విరోధి ఉన్నవా సమస్త కపడంతో నువ్వు ఉన్నవా సమస్త దుర్గా దుర్మార్గం నువ్వు నిండి ఉన్నవా నీ ప్రభు యొక్క తిన్నని మార్గంలో చెడగొట్టుచున్నట్టు నీ యొక్క ప్రభు యొక్క మార్గం నువ్వు ఈ రోజు చెడగొడితే ఇదేమి నీకు ప్రతి దాంట్లో నీకు గుడ్డితనంగా చేయనీకు ఆయన ఆయన చెయ్యి కురిసే కాలేదు ఈ రోజు ప్రతి దాంట్లో దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు అన్ని చూస్తాడు కానీ ఆయన మార్గంలో కాటకం పరిస్థితి నిన్ను ఏం చేస్తుండీ ఈరోజు క్రుడ్డివాణిగా చేస్తుడు ప్రతి ఒక్క దాంట్లో ఆయన ఎందుకు తిరిగి మనము ముందుకు సార్ ఎదురు టైం ఆయన తట మనకు ఇంకొకటి చూస్తే సామెతలు సామెతలు పదిహేడు ఇరవై మూడు సామెతలు పదిహేడు ఇరవై మూడు న్యాయ ఒడిలో నుండి లంచం పుచ్చుకొను జ్ఞానము వివేకం గలవని ఎదుటనే ఉన్నది బుద్ధిహీను కనులు బూది గంథంలో ఉండను బుద్ధిహీనుడు కుమారుడు తన తండ్రిని దుఃఖం తెచ్చును తన్ను కరినదాని అట్టి వాడు బాధ కలగజేయును నీతి మంతులు దండించు న్యాయం కాదు అది వారి యధార్థం బట్టి మంచివారిని అర్థం చేయుటయే మితంగా మాట్లాడబాడు తెలియగలవాడు శాంతగణం గుణవాడు వివేకం ఒకడు మూడు డైరెను మౌనంగా గాని అని ఎంచుకున ఎంచబడను అట్టి వాడు పెదలను వాడు వివేకి అని ఎంచబడు ఇక్కడ ఏం చెప్తుండంటే న్యాయ విధులను ఎవ్రీ టైం మనము చెప్పొద్దు ఆయన యొక్క మార్గంలో మనము ఎవ్రీ టైం మనము జరిపోద్దు ఆయన యేసు ప్రభు మార్గంలో ఎక్కడ నుంచి ఎక్కడ పోతాయో మనకు తెలియదు ఒక కుటుంబం పట్టుకుంటే అక్కడ నుంచి ఇంకో కుటుంబము దారి తీస్తుంది అక్కడ నుంచి ఇంకో కుటుంబం అట్లా చేంజ్ సిస్టమ్ లెక్క ఒక్కరినొక్కరిని మనము దేవుని తట తిరుగుకుంటూ రావాలి ఆయన మార్గంలో ఎలా ఉంటాయో తెలియదు ఎవ్రీ డే మనం ఎక్కడెక్కడ పో సేవ చేస్తాం అక్కడ అవుతాం ఇక్కడ ఆయన ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా ఈ రోజు వాడుకుంటాడు మన ప్రతి ఒక్క మన కే ప్రతి ఒక్క ఫ్లోకీ చెప్పే వాళ్ళు ఉన్నారు ప్రతి ఒక్కరు ఉన్నారు మన ద్వారా ఎవరిని ఎలా వాడుకుంటాడో ఆయన మార్గంలో తట్టు వాడుకుంటాడు ఆయన మార్గంలో నువ్వు ఆటంకపరచనుకో నువ్వు ఈ రోజు ఏం చేస్తు నేను కట్టిస్తుండు నేను ఈ రోజు కఠినపరుస్తున్నావు ఆయన మార్గంలో తట్టు మనము తిరుగుటకు చూడాలి ప్రతి ఒక్కరిని ఆయన మార్గం తట్టు మనము పెంచుకున్నటకు చూడాలి బుద్ధిహీనుడు కుమారుడు తన తండ్రికి దుఃఖం తెచ్చించును తను కరినదాని కట్టివాడు బాగా కలుగజేస్తాను ఇక్కడ ఇంకొక వచ్చినం చూస్తే మత్స్సు వార్త ఆరో అధ్యాయం ముప్పై వచ్చినం మనకన్నీ తెలిసిన వాక్యాలే మనం మరొకసారి నెవరేసుకుంటున్నాం మతేశ్వ వార్త ఆరో అధ్యాయం ముప్పై నేడు రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలా అల్ప విశ్వాసులారా మీకు మరి నిశ్చంగా వస్త్రంలో ధరింపజేయను కదా ఆయన ఏమంటుండో ఇప్పుడు నేనుండి రేపు పొయ్యిలో వేయబడి అడి గడ్డి పువ్వుకే అంత అలంకరణ చేసిండు దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్న దేవుడు ఇంకా ఎంత అలంకరిస్తాడు నిన్ను నన్ను ఈరోజు ఏర్పరచుకున్నాడు ఆయన మార్గం జీవం పోయమని అక్కడ ఏర్పరుచుకున్నారు జీవం పోయమని అక్కడ ఏర్పరచుకుంటే మనం ఏం చేస్తున్నామో జీవం పోస్తున్నామా మనము ఆయన మార్గం ఎంతో ఆటంకపరచొద్దు ఆయన మార్గంలో ఎన్నో ఉంటాయి ఆయన మార్గంలో ప్రతి దాంట్లో మనకు తెలివినిస్తుంది నిత్య జీవపు మాటలు ఆయన దాంట్లో ఎవరి టైం మనము చూస్తుంటాం చూసినా కూడా మనం ఏం చేస్తున్నాము ఆయన మార్గంలో ఆటంక పరచద్దు ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన పోలి నడుచుకోమని చెప్తున్నాం గాని ఆయన సజీవుడు ఉన్నాడు ఈ రోజు నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణం పెట్టండు ఆయన నమ్ముకుని మని మనము ప్రతి ఒక్కరికి చెప్పాలి ప్రతి ఒక్కరికి చెప్పి ప్రతి ఒక్కరిని ఆయన తట్టు తిరిగే బిడ్డలుగా మనము ఈరోజు చేయాలి నేను ఏమంటున్నాడు నన్ను కనుగొనవాడు జీవంలో కనుగొను ఆయన మార్గంలో ఎప్పుడు కనుక్కుంటున్నాం మనం ఆయన మార్గంలో కనుక్కుంటున్నామా ఆటకపరుస్తున్నామా ఇంకేం చేస్తున్నాం అంటే సామెతలు ఎనిమిది నన్ను కనుగొని వాడు జీవంలో కనుగొనడు నీతిని ఘనతను పొందను పునరుత్నము జీవము నేనే నేనే మార్గము సత్యము జీవమును ఏమంటుండే యేసుప్రభు నేనే మార్గంలో సత్యము జీవం యేసు ప్రభు చెప్తుంది ఇక్కడ యోహన్ సువార్త పద్నాలుగు ఆరో అధ్యయంలో నేనే మార్గము సత్యము జీవం ఆయన మార్గంలో తట్టు ప్రతి ఒక్కరిని మనము ప్రేరేపించాలి ఆయన మార్గంలో ఎంతో ఉన్నతమైన నిన్న నేడు ఏకరీతి ఉన్న దేవుడు ఆయన మార్గంలో తట్టు మనము ఎవ్రీ టైమ్ ఆటంకపరచదు ఆయన మార్గంలో ఎలానో ఉంటాయి ఆ యొక్కటి మనము వివేచనవరం కలిగి ఆయన ఒక పరిశుద్ధ శక్తి చేత ముందుకు సాగాలి ముందుకు సాగడం మనకు ఆయన మార్గంలో ఇంకా నెరవేర్చి గలవడం అవుతాం ఆయన మార్గంలో ఒక ఆటంక పరిస్తే ఈరోజు నిన్ను నన్ను గుడ్డి నేత్రాలుగా మనకు ఈ రోజు చేస్తాడు అక్కడ చూసినాం కదా పౌల భక్తుడు ఆయన మార్గంలో గుడ్డితనంగా చేసిండు ఆయన మార్గంలో ఆటంక పరిస్తే ఆయన ఏదైనా చేయడానికి అర్హుడు ఆయన మనం సృజించిన దేవుడు కాబట్టి ఆయనకు ప్రతి ఒక్క రైట్ ఉన్నది నిన్ను నన్ను ఈరోజు నిర్మించింది కాబట్టి ఆయన మార్గంలో అడ్డుపరిస్తే మనము ఈరోజు గ్రూడితనంతో మనము ఉంటాము ఆయన మార్గంలోకి మనము వెళ్ళాలి ఆయన మార్గం తట్టు మనము చూడాలి ఆయన మార్గం తట్టు మనకి ఇంకా జీవంలో ఆయన మార్గం నడిస్తే మనము జీవంలో నడిపింపబడతాము నిన్న నేడు ఏకరీత ఉన్న దేవుడు నీతో నాతో ఈ రోజు చెప్తాను ఆయన మార్గం తట్టు ప్రతి మనము జీవించాలి ఈ యొక్క చిన్న వాక్యం దేవుడు దీవించను కలలే థ్యాంక్ యూ సో మచ్ చిన్న మన ప్లాన్ చేసుకుందాం స్తోత్రం ప్రభా నాయన నీకు వందన స్తోత్రాలు దేవా ఇటువంటి వాక్యం బట్టి నీకు వందనా స్తోత్రాలు దేవా నీ యొక్క సేవలో ఎంతగానో దేవాయప్రభ ఆటంకపరిచిన వ్యక్తులకి గుడ్డితనం వారు చెప్పారు మా ప్రభా అది చూడలేదు ఎవ్రీ టైం నాకు చూపించిన దాన్ని స్తోత్రం మా ప్రభా అది దేవాయ సేవలో దేవాయే మార్గం తట్టు తిరిగి బిడ్డలుగా ఉంటాక సాధించడం దేవా ఈ సేవను దేవా ఏ విధమైన మాట చేత ఏ విధమైన క్రియ చేత మేము పాడు చేయదు మా మీరే ఉన్నతమైన దేవుడు మా ప్రభా మీరు తప్ప వేరే దేవుడు లేడు మా ప్రభా నీ యొక్క మార్గంలో నీ కట్టడాలను గాయకుంటే మేము నీ యొక్క జీవంలో ఉన్నట్టు మేము ఉన్నాం మా నీవే సమస్తమునకు మూలం మా ప్రభా దేవా నేనే మార్గం సత్యము జీవంలో ఉన్నామని చెప్పారు మా ప్రభా నీ యొక్క ఉంది మా నీ నీ రీతిగా మేము సేవ చేయటం సాయం చేయడు మా ప్రభా ఇక్కడున్న ప్రతి ఆశ్రయిస్తారని ఒక వాక్యం మరొకసారి విత్తటకు సాయం చేస్తారని ఒక ప్రార్థా ఉంది అది ఛత్తీస్ గఢ్ ప్రాంతంలో మీ అందరికి తెలిసిందే అక్కడ ఎంతో మంది దేవుని సేవకుల్ని అక్కడ హింసించి జైల్లో పెట్టారు సో లాయర్లు కూడా ప్రయత్నిస్తున్నారు కాబట్టి దేవుడు వాళ్ళ పక్షాన మంచిగా న్యాయం ఇవ్వాలా ఆ ఎవరైతే పద్నాలుగు మంది దేవుని సేవకులు ఉన్నారో వాళ్ళందరూ విడుదల పొందాలా అలాగే ఆ గ్రామాల్లో ఎంతో మంది అడవుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి కావలసిన ప్రతి ప్రతి ఒక్కరు వాళ్ళకి సహాయపడేలాగా దేవుడే నడిపించాలా అక్కడ ఉన్న వాళ్ళందరి చుట్టూ దేవునికి కాపుదలు ఉండాలా బ్రదర్ అన్నిటికన్నా ప్రాముఖ్యంగా అక్కడ సమాధానం ఉండాలా కాబట్టి ఎవరైతే హింసించు అక్కడ వాళ్ళు కూడా రక్షణ పొందాలా ఏసుక్రీస్తు నమ్మల్లో దేవుని తట్టు తిరగాల ఎవరు ఏ విషయంలో కూడా దేవునికి వెనుదిరకుండా ప్రతి ఒక్కరు దేవుని పట్ల విశ్వాసంగా ఉండేలాగన దేవుడు అక్కడ గొప్ప కార్యాలు జరిగించలాగా అందరూ ప్రార్థించ అందరు కాదు ఒక ఆరుగురు ప్రార్థించండి సుజాత సిస్టరు మహాగనుడా మహోన్నతుడా సర్వశక్తి మంతుడా సర్వాధికారి ఏసయ్య నీ పాద సన్నిధిలో చేరి ప్రభా ఈ రాత్రి సమయంలో నీ యొక్క వాక్యం ధ్యానిస్తున్నప్పుడు ప్రభా మాతో మీరు మాట్లాడనారు నాయన నీ కార్యంలకు ఆటంక పరచకుండా నా తండ్రి ప్రభ దానికి సపోర్టివ్ మేము ఉండేటకు సహాయం చేయండి ఆటంక పరుచున్నటువంటి ప్రతిబిద్ది నా శక్తులను బంధించండి ముఖ్యంగా నాయన ఈ రాత్రి సమయం ముందు ప్రభ అనేక సమస్యలు ఉన్న ఉన్నప్పటికీ ప్రధాన సమస్యగా నా తండ్రి లో ఉన్నటువంటి పద్నాలుగు మంది సేవకుల విషయమే ప్రార్థిస్తున్నాం నాయన సైతాను భయంకరంగా దుర్దినములలో ప్రభ కొద్మసింహం వల్ల గర్జిస్తోంది ప్రభు నా తండ్రి దాని కూరల నుంచి బిడ్డలను కాపాడండి అక్కడ పరిశుద్ధ అగ్ని చేత బిడ్డలను మీరు భద్రపరచండి ముద్రించండి సహాయం చేయండి పరిశుద్ధ ఆత్మ దేవ మీ ఆత్మ కార్యం అక్కడ జరిగించండి ఆ ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ప్రభ ఎంతో మంది ప్రభ మరియన వాక్యం వినలేక వాక్యం నా తండ్రి ప్రభు ధ్యానించలేని స్థితిలో ఉన్నారు ప్రభా విన్నవారు ప్రభ వాక్యం భద్రపరచుకుంటుకు సహాయం చేయండి అక్కడ జనాలను మార్చండి నాయన త్మ తండ్రి ప్రతి కార్యంలో మీ యొక్క ఘన విజయం ను బిడ్డలకు దయచేయండి ముఖ్యంగా అక్కడ లాయర్స్ తో మాట్లాడండి అక్కడ బంధించబడుతున్నటువంటి అరెస్ట్ అయినటువంటి పద్నాలుగు మంది విషయంలో కార్యం జరిగించు ప్రభు షడ్రక్మిషగా బెదినగోళ్ళను ప్రభా బంధించినప్పుడు నిజ్వాలలోనూ నాలుగవ వ్యక్తిగా నిలబడిన తండ్రి వాళ్ళని విడిపించినావు అదే విధంగా ఈ పద్నాలుగు మందికి తోడు ప్రభ మీరు పదిహేనవ వ్యక్తిగా నా తండ్రి నడిపించండి సజీవులుగా వాళ్ళని బయటకి తీసుకురండి వేసి అతండ్రి వాళ్ళు మరి ఎక్కువగా నా తండ్రి సేవ చేయాలా అతన్ని బలపరచండి అతను సడలిన కాళ్ళను బలపరిచే దేవుడు నా దృఢమైన నిశ్చయంతో ముందుకు సాగుటకు ధైర్యం నిచ్చి వాడవు నీవే నాయన కృంగిన వారి ఎడలన్న తండ్రి నువ్వు కృప్పచుకు వాడవై ఉన్నావు ప్రతి విషయంలో మీరు అక్కడ కార్యం జరిగించండి ఆత్మ కార్యం జరిగించే ప్రభ నీ ఆటంకం కలగకుండా ప్రతి ఒక్క దర్శించండి నాయన ప్రతి మీరు మాట్లాడండి ఇంకా అనేక ప్రభు నీ విశ్వాసం ఉంచుటకు ప్రభ మీరు ప్రేరేపణ దయచేయండి మరి విస్తారంగా అక్కడ సేవ ఉంది తండ్రి ప్రభావ మరి అక్కడ కోతకు పని వారు కరువైతున్నారు కనుక అతని మరి ఎక్కువ మందిని సేవకులు అక్కడ నడిపించండి మీకు పరిశుధాత్మక జరిగించడం అదేవిధంగా టీమ్ లో ఉన్నటువంటి ప్రత్యేక వ్యక్తి విషయంలో కూడా ప్రార్థిస్తున్నాం ప్రతి వారి సమస్యలని ప్రతి కన్నిటిని ప్రతి దుఃఖమును ప్రభా మీరు తీర్చి తీసి వేసి ప్రభా అందరి మనసులకు ఆదరణదయ చే వాడవు సమస్తమైన దుర్నీతి నుంచి మమ్మల్ని కాపాడు వాడవు నా తండ్రి నీ యొక్క మమ్మల్ని ముద్రించిన దేవుడవు మేము మమ్మల్ని విడనాడు వాడవు కావు ప్రభ దేవుడవు ప్రభ నీకు వందనాలు నీ యొక్క కృపుల ప్రత్యేక జ్ఞాపకం చేసుకోవాలండి నా తండ్రి ఏసి అన తండ్రి ఈ రాత్రి సమయం ముందు ప్రభ ఉద్యోగ విషయంలో స్వస్థత విషయంలో ప్రభా నా తండి బిడ్డలు ఎదురు చూస్తున్నారని ఆయన నీ యొక్క కార్యములు జరిగించండి ప్రభా నీ కార్యములు ఘనమైనవి మహోన్నతమైనవి ప్రభు మనుషులకు మంది ప్రభా నీ యొక్క కృపలు జ్ఞాపకం చేసుకున్నామని పరిశుద్ధ ఆత్మ కార్యం జరిగించమని ఏసు క్రీస్తు ప్రార్థిస్తున్నాను తండ్రి ఐ క్యాథరిన్ సిస్టర్ మీరు కూడా ప్రార్థించండి సిస్టర్ స్తోత్రం అయిన పరిశుద్ధ మై ఉన్నత దేవాసర శక్తి జీవంగల ప్రభా నీకే వందనాలు ప్రభా నిన్న నేడు నిరంతర మేక ఉన్న తండ్రి నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా అ రాత్రి కాలం ఇచ్చిన అవకాశం బట్టి నీకే వందనాలు ప్రభా వాక్యచేత మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకే కొట్లాది వందనాలు ప్రభా వాక్య చేత ఇంకా మమ్మల్ని బలపరచండి వాక్యానికి విధేత కలిగి జీవించాలా యసు ప్రభా లోబడి జీవించాలా మీరు సహాయపడే దేవుడు ప్రభా గొప్ప విద్యాన్ని దయచేయండి ఇంకా మేము బలమైన సేవ చెయ్యాలా ఇంకా బలమైన పాత్రగా మమ్మల్ని వాడుకోండి ప్రభా యశు ప్రభా స్తోత్రం చెల్లిస్తున్నాం నమ్నాయినా ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు ముఖ్యంగా యేసుప్రభా ఛత్తీస్ గఢ్ విషయంలో ప్రార్థిస్తున్నాం ఆయన అక్కడ క్రైస్తవులకు ఎంతగానో ఆటంకం ఉంది నాయన యేసు ప్రభానికే వందనోత్రం నాయన యేసుప్రభ ఏ విధంగా ప్రభ ఉంటాయో ప్రభా అక్కడ అంత ఆదరణ కృప ఉంటది ప్రభా అందుబట్టి నీకు వందనాలనైనా అక్కడ జీవిం చెయ్యండి నాయన యేసుక్రిస్తు నామంలో ప్రతి ఒక్క బిడ్డ యేసుప్రభ ఎక్కడైతే గాయపడరో ప్రభా అక్కడ అందరు స్వస్థత కలుగుని గాక వాళ్ళకి విడుదల ఇచ్చేయండి యేసుక్రిస్తు నామల్ల గృహాలకు వాళ్ళ ఆహారాలకు వాళ్ళకు వస్ర ఒక్క దాంట్కు మీరు నీడగా ఉండండి ప్రభా సహాయపడండి గొప్ప విజయాన్ని మీరు తయచేయండి అందక చీకట్ల యేసునామంలో గర్తించండి ప్రజలంతా విడుదల పొందను గాకనైనా వాళ్ళంతా యేసుక్రి నామంలో ప్రభా ప్రతడి నేను స్వీకరించాలనైనా ఏ ఆటంకం ఉన్న తొలగించే తేవడం నీ నామంలో ఏది అడిగినా ఇస్తాను ప్రభ నామం ఎదుకొని ఈ రోజు అడుగుతున్నాం అయినా వాళ్ళకి సమాధానం కలుగును గాక ప్రభ అక్కడ సువార్త యేసుప్రభ బలంగా జరుగును గాకనైనా అక్కడ బలమైన సేవకు లేవును గాక ప్రభా బలమైన పాత్రక మీరు వాడుకోండి ప్రభా ప్రతొక్కపిడితో నీ స్వరాన్ని వినిపిపచేయండి యేసుక్రిస్తు నామంలో దేవా ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడేటైనా నువ్వు మాట్లాడే దేవుడో ప్రభా జీవల దేవుడో గానీ కాబట్టి ఒక బిడ యేసుక్రి నామలో కాపాడబడను గాక యేసు ప్రభా నీకే వందనాలైన ఆ పద్నాలుగు మందికి యేసుప్రభని అగ్నికంచ పెట్టండి నీ పరులో ఒక దూర కార్దుల దండి అందకీకరించి విడుదల పొందల ప్రభా మీరే సహాయం చేయండి ఒక లాయర్ గానీ పోలీసు విషయంలో ప్రభా ప్రతి ఒక్క ఆటంకాలను తొలగించండి చీకటి శక్తి లయపరచండి గొప్ప విజయాన్ని మీద ఇచ్చేయండి యేసు ప్రభా నీకే వందనాలు సర్వోన్నతమైనదండి నీకే వందనాలైనా ఈ రాత్రి కాలం ందుక బిడ్డకు తోడై ఉండండి ప్రభావ ఏసయా నీకే స్తోత్రం నాకు వాళ్ళందరూ సత్యాన్ని ప్రకటించే బిడ్డగా వాడబడాల ఆ మతం నుంచి ఆచారం నుంచి విడుదల పొందాలా క్రైస్తవులు ప్రభావ ముఖ్యంగా ఏసుక్రిస్తు నామంలోని సత్యాన్ని వెతుట శక్తి దయచేయండి నీ పరుశుద్ధాత్పచిత అక్కడ అభిషేకించండి నాయన నీ కడవర వర్షం అక్కడ దింపును గొప్ప విద్యాన్ని మీరు దయచేయండి నాయన నా తండ్రి నీకే వందన ప్రతొక్కడి ఏసు క్రిస్తు నామైన జ్ఞాపకం చేసుకోండి ఆయన పతొకడుకు స్వసత విడుదల కలగ చేసి నీ రాకడే కుటుంబాలన్ని సిద్ధపరచుకోమని నజడనే స్తోత్రం పరిశుద్ధ్రేమ రజానికి వంద్రజాని ఎక్కి స్తో ఏ సుక్రీ సజా నీకు వందనాలు తండ్రి మరి ఎక్కడిని నామల ముగ్గురు ఉంటే అక్కడ మీరు దేవా మరి నాపాటి మీరు మేము కూడినం దేవా దినమంతా కాచి కాపాడి సజీవ లెక్కలు దేవా నీకు వందనాలు తండ్రి ఏ స్రజాని స్తోత్రం దేవా ఏ స్రజా నీకు తండ్రి ముఖ్యంగా అక్కడ ఉన్న బిడ్డలని ముట్టండి తాకండి దేవా వాళ్ళకు మీరు తోడయండి నీ కృపలో భద్రపరచుకొని దేవాని నామానికి మహిమ తెచ్చుకోండి దేవా దేవ మీరే ఆత్మకార్యం చెరిగించండి మరి ఇంకా సురేష్ బ్రదర ముట్టి తాకి స్వస్థపరచండి విడుదల దాయించండి దేవానికి ఎక్కిస్తూ ఉదయం దేవ దేవడానికి మీరు రక్షించుకోండి దేవ రామచంద్ర బ్రదరం ముట్టండి తాకండి దేవ అక్కడ ముట్టి తాకి స్వస్థపరచండి దేవానికి ఇస్తూ ఉదరం ఏసుకృష్ణానికి వందనవుతాండి ఈశ్వజాన్ని ఎక్కిస్తూ ఉదరం దేవ ముఖ్యంగా రేణుక సిస్టర్ని ముట్టండి మనోజురాణం కూడా ముట్టండి దేవ ఉప్పుడల్లా కూడా మంచి ఆరోగ్యం దేచండి ముఖ్యంగా సిస్టర్ కూడా మంచి ఆరోగ్యం దేచండి దేవాన్ని ఎక్కిస్తూ ఉదరం దేవ ఈశ్వజానికి ప్రతి ఒక్క లడ్డు తొలగించి దేవాన్ని కృపలో బదలపరచుకుని కుటుంబాన్ని రక్షించుకొని దేవ మీరే ఆత్మకార్యం జరిగించండి ఈశ్వజా నెక్కిస్తూ ఉద్రం దేవా ఈశ్వరాజానికి వందనవుతాండి ముఖ్యంగా దేవానికి ఇస్తు మంజుల సిస్టర్ ముట్టండి దేవా అప్పుడు లైఫ్ మిస్ అయి ఉంది ఆ కుటుంబంలో దేవా దేవానికి ఇస్తున్నాం ఆ కుటుంబాన్ని మీరు కట్టండి దేవా మీరే కార్యం జరిగించండి దేవా ఈశ్వజానికి ఇస్తున్నాం దేవా ఈశ్వజానికి వందనా అంత ఆ కుటుంబంలో సమాధానం శాంతి నెమ్మది దయచేసి ఆ కుటుంబాన్ని మీరు రక్షించుకొని దేవానీ నామానికి మహిమ తెచ్చుకోండి దేవా ఏ సజానికి ఇస్తూ దేవా ఏ శుక్రీస్ రజానికి వందన ఇంకో బ్రదర్ మరి కిడ్నీ విషయంలో దేవా ఆ బిడ్డను ముట్టి తాకి స్వస్థపరచండి ఏసునామా స్వస్థత ఇచ్చండి దేవా దేవానికి ఇస్తు ఉదరం దేవా ఆ కుటుంబాన్ని కూడా మీరు రక్షణ తెచ్చండి ఏ సజానికి దేవా ఏ స్రజానికి వందనాల తండ్రి ఇంకో బ్రదర్ కూడా మరి ఏ స్నాములు లేసి నడవాలి దేవ మీరే గాయం లో స్వస్థత ఉంది మీరే కార్యం జరిగించండి ఏ సహజాన్ని దేవా ఏ శుక్రీ స్టజానికి మీరే ఆత్మకార్యం జరిగించి ప్రజాగా బిడ్డలు మీరు తాకండి వాళ్ళని రక్షించుకోండి మీరు తోడని దేవా నీ నామానికి మహిమేజ్ ముఖ్యంగా స్వరాజ బ్రదర్ కూడా దేవా అప్పుడే జాబ్ ఏ స్నామలు రావాలి మీరే కార్యం జరిగించండి దేవాన్ని ఎక్కిస్తూ ఉద్రం సిస్టర్ కూడా మంచి ఆరోగ్యం దేచండి కృపలో భద్రపరుచుకొని దేవా కుటుంబాలన్నీ రక్షించుకుని రాకలు సిద్ధపరచుకోండి రూపర్ ముట్టండి దేవాల తన బాబుని ముట్టి తాకి స్వస్సపరచండి దేవా ఒక సిస్టర్ కూడా మీరు థోడ్ అయి ఉండండి దేవా దేవ అప్పుడే కూడా మంచి జాబ్ రావాలి స్నాంలో మీరే కార్యం చెరించండి ముఖ్యంగా దేవాన్ని ఎక్కిస్తూ ఉద్రం కావండి దేవా ఏష్టజాన్ని ఎక్కిస్తూ మా కాసరక్షణ తెయచండి వాళ్ళకి ఇచ్చిన సంతానాన్ని ముట్టండి దేవ ఆడందరినీ కృపలో భద్రపరచుకుని ప్రతి ఒక్క శోధనలు అడ్డ ఆటంకాలు తొలగించి ఆ కుటుంబాలను రక్షించుకుని రాక సిద్ధపరచుకొని దేవా నీ నామానికి ప్రదర్శిస్తా అందరినీ ముట్టండి తాకండి దేవా నీ కృపలో బద్రపరచుకుని ప్రతి ఒక్క అవసరతలో అందరి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ఏమలు ఆమె తండ్రి ఆమె గొప్ప దేవా జీవాధిపతి గొప్ప నదుడా సర్వశక్తి నధుడానికి ఎంతో వందాలిసయ్యా గొప్ప దేవ ఈ గచ్చిన కాలం అంతా మమ్మల్ని అందరినీ సురక్షితంగా మీ కృపలో భద్రపరచుకున్నాను మీ కృప విమడి కృప మాకు అనుగ్రహించినారు మమ్మల్ని సజ్జలు ఎక్కువ నిలబెట్టుకోవడానికి వందాలి ప్రాభాతి కలసంలనైనా మీ వాక్యం ద్వారా మాట్లాడి ప్రభావా ఎన్నో విషయాలు మీరు మాకు బయలుపరచిన అయినా తండ్రి మిమ్మల్ని మీకు పరిచేయప్రా ఎలాంటి ఆటంకం లేకుండా ప్రభావ మేము ఎలాంటి అభ్యంతరం లేకుండా ప్రభావా ప్రతి దాన్ని ప్రభావ మీరు దేవానొక దశలో ప్రభా పేతురు ప్రభ మీరు సిలువ మరణం పొందినప్పుడు ప్రభా మీరు చెప్తున్నప్పుడు నా దేవ అది మీకు దూరం కాకని ప్రభావ మిమ్మల్ని ఆ రీతిగా చెప్పినట్టు పేతురు చూస్తున్నాయి పేతులు సైతం దూరింది ప్రవ్వా కాబట్టి ప్రవ్వా నువ్వు మనుషుల సంగతిని తలస్తున్నా కానీ దేవుని సంగతిని తలస్తలేవని పేతుర్ని హెచ్చరించిన ప్రభా నీతిగా దేవాతి దేవ ఒక దశలో ప్రవ్వ నైనా ఏ దశలో గాని ప్రవ నైనా మీ మీ గురించి ప్రభావ మేము మీ సంగతులు మేము తరలించాలా మీకు సంబంధించిన పరులకు సంబంధించిన విషయాలు మేము తరలించాలా ప్రభావ ఏ దశలో కానీ ప్రభావ మేము మానవుల ఆలోచించడానికి వీలేదు ప్రభావ ప్రతిది మేము దైవీకంగా ఆలోచించాలా ప్రభు నైనా మీ చిత్తాన్ని నెరవేర్చే వారి లాగా ఉండాలా ప్రభావ కూడా మేము అభ్యంతరకరంగా ఉండడానికి వీలేదు ప్రభావ అది మాకు దూరమని కాక ఏసు క్రీస్తు నామ ప్రతి ఆటంకాలను కొట్టి మేమే ప్రార్థిష్టమైనా మీ నీతి ధైర్యంగా మేము ప్రకటించాలా మేముంటుంది శ్రమల కాలంలో ఈ చివరి కాలంలో మేము వచ్చేసినాం ప్రభావ ఎక్కడ చూసినా భయంకరమైన అలజడలు ఓ ప్రభా మీ రాక సంబంధించిన ప్రతి ప్రవచనాలు నెరవేరుతున్నాయి కాబట్టి ప్రభా ఈ చివరి కాలంలో మేము ఎట్లా జీవించాలా ఏ రీతిగా మా సాక్ష్యాన్ని కాపాడుకోవాలా మరి విశేషంగా అయినా మీ గురించి మేము సాక్ష్యం ఇవ్వాలా ప్రభా మీ సెలవు మరణాన్ని సకల జీల్ను ప్రకటించాలా అనేకులు ప్రవహించేంత నడిపించాలా అది మాకు పని ప్రోభ అది ఆ పని విషయంలో ఎట్టి పరిస్థితుల్లో మేము ప్రభా ఓ ప్రభావ మీ ముందుకు సాగిపోవాలా అనేకలు శిష్యులుగా తయారు చేయాల సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పాలా ప్రభావ సంత వీధుల్లో పోవాల వీధుల్లో కంచెల్లోకి వెళ్ళి ప్రభావ మీ బిడ్డల మీద తీసుకొని రావాల ప్రభావ మీ పెళ్లి విందుకు పెళ్లి చాలలో ప్రభావ మీరు అలాంటి అభిషేకం మా ఆసక్తికరమైన సేవా జీతాన్ని నడిపించమని ప్రమైనా నా దేవ పతి షేదించుకుని ప్రభావ మా ఆత్మ మా ప్రాణము శరీరానికి సంపూర్ణంగా మీకు సమర్పిస్తున్న మీ ఆత్మ చేత మమ్మ ఓ దేవ మీరే సహాయపడి మనం ప్రార్థు వాక్యందరు మాతో మాట్లాడి మమ్మల్ని హెచ్చరించినారు ఎన్నో విషయాలు మాతో మాట్లాడారు మమ్మల్ని ఎంతగానో బలపరిచినారు మాకు సేవ మేము ఎట్లా ముందుకు వెళ్ళాలి మరోసారి జ్ఞాపకం చేసినందుకే నీకు ఎంతో బంధాలు ప్రవ్వా కృతజ్ఞతలు అర్పించుకుంటాం గొప్ప దేవానికి సమస్త ఘనత మహిమ చెల్లిస్తున్నాం ప్రవ నైనా ప్రారం నిమిషాల నుంచి మేము ప్రార్థిస్తున్నైనా ఛత్తీస్గఢ్ ప్రభావ ప్రాంతంలోనైనా ఎంతో మంది మీ వెళ్ళినైనా శ్రమల బలహీతున్నారనైనా పాస్టర్స్ పద్నాలుగు మంది పాస్టర్స్ భయంకరంగా కొట్టి ప్రభా జైలు వేసిన ప్రభావా నూతనంగా మీరు అభిషేకించి మీ సేవలు ఇంకా బలంగా వాడుకోని ప్రవా నా దేవా ఎన్ని శ్రమలు వచ్చినా గాని ప్రభావ ఓ ప్రభావ విశ్వాసాన్ని మీకు పోకుండా ప్రభావ మీరు కాపాడమని ప్రార్థిష్టమైన ప్రతి శ్రమను జయించి ముందుకు తయారు చేయని ప్రభావ వాళ్ళు త్వరగా విడుదల పొందాలని సహాయపడి లాయర్లు ఓ ప్రభావ ఎంతగా ప్రయాస పడుతున్నారైనా తండ్రి వాళ్ళ పక్షంగా మీరు వేస్తారు ప్రభావ వాళ్ళు విడుదల చేయమని ప్రార్థిష్టమైన ఆ కుటుంబాలు ప్రవ ఎంతగానో వేధిస్తున్న ఈ కొండ ప్రాంతంలో ప్రభావ గుడిసీలు వేసుకుని డేరాలు వేసుకున్నారు చలి ప్రాంతంలో ఎంత భయంకరంగా ప్రభావ ఆ మీకు కనికరం చూపించండి అయినా మీకు రొప్ప చూపించండి ఆహార కొరతలు అక్కడ ఎన్నో అవసరం ప్రభావ అక్కడైనా వాటన్నింటినీ ప్రవ వాళ్ళకి సమకూర్చమని ఆదిష్టమైన నా దేవ నా ప్రభావ గొప్ప దేవుడు అల్పులైన వారు చేస్తే నాకు చేసినట్టు అన్నారు ప్రభావ అలాంటి వాళ్ళకు మీరు సహాయపడాల ప్రభావ అలాంటి హృదయాన్ని మాకు అనుగ్రహించిన అయినా నీకే అన్నారు ప్రభా గొప్ప దేవానికి ఎంతో వందాలు అర్పించుకున్న ఆ బిడ్డ చుట్టూ మీకు కంచి పెట్టండి అయినా దృష్టి నుంచి కాపాడండి నాదే ఆ ప్రాంతంలో ప్రభావ బహు విశ్రమించి ప్రవ్వా మీ సువార్త ప్రకటించబడాలి ప్రవ్వా ఆ ప్రాంతంలో పనిచేస్తున్న ప్రతి చీకటి శక్తులను ఏసుక్రీస్తున్నాం ప్రతి ఆటంకాలను కొట్టివేస్తున్నాం ఏసుక్రీస్తు నాములు ఆ ప్రాంతానికి సమాధానం ప్రకటిస్తున్నాం ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం హియ ప్ర మీరే అద్భుతాల జరిగించినైనా బహుధైర్యంగా మీ బిడ్డల వాక్యాన్ని ప్రకటించాలని సహాయపడండి సంఘాన్ని బలపర్చని విస్తరింపు చేయమని ప్రధిష్టమైన ఏ కరోదయం ఏకాత్మ కలిగి ప్రవ్వా అపోతులు ప్రార్థన చేస్తే శరసాలు సరసాల పునాదులు బద్దలైపోయిన ప్రవ్వా అలాంటి ప్రార్థన వీరు ప్రాంతం లేవనెత్తమని ప్రారంభిష్టమైన పరిశుద్ధాత్మకార్యం మీరు బలంగా జరిగించమని ప్రారం గొప్ప దైవానికి వందాలి శారీక ప్రదర్శించడం ప్రారం ఉద్యోగం స్వరద్వేగించి రూపాయలు ప్రార్థిష్టం జాబుకి ప్రభావ మంచి జాబ్ లబ్టకు అనుగ్రహించమని ప్రార్ష్టమైనా గొప్ప దేవ మీరు దర్శించిన మీరు అది ఎంతో గొప్పది ప్రభావ సహాయపడండి అయినా పెద్ద సిద్దరు మీరు అభిషేకించి ఇంకే బలంగా వాడుకొని ప్రతి చోట మీకు కొరకు విశేషమైన ప్రభావ మీకు తలంపులో మీకు తలవంతులు బిడ్డలకు అనుగ్రహించమని ప్రారం అయినా గొప్ప దేవ కుటుంబాలు మీరు ఆశ్రయించండి నా దేవ ఐసయ్య నా తల్లినికి ఎంతో స్వస్థపచ్చని ప్రార్థమైన ప్రతి ప్రార్థనలు మీరు విన్నారు కాబట్టి నైనా మేము కూడా ఎక్కువ ప్రార్థనలు మేము గడపాలా ప్రభావ మీ వాక్యంలో మీరు నానబడాలా ప్రభావ ఓ దేవా చివరికి టైంకి మేము వచ్చేసాం ఆయన ఏ విషయం మేము భయపడకుండా ప్రభావ ధైర్యంగా మేము ముందుకు పోవాలా ప్రభావ ఓ ప్రభావ్ తన సెలువును ఎత్తుకుని వెంబడించేవాడు ప్రభా నాకు పాత్రలు అన్నావు ప్రభావ తన ప్రాణాన్ని నా కొరకు పోగొట్టుకున్నవాడు దాన్ని పొందుకుంటానన్నారు కాబట్టి నా నిమిత్తమై తన ప్రాణాన్ని పోగొట్టుకున్నవాడు ఓ ప్రభా నిత్య జీవాన్ని పొందుకుంటాన్నారు కాబట్టి నైనా మీ గురించి మా ప్రాణాన్ని మేము త్యాగం చేసుకోవాలి దారాధ్యం పోయాలా ప్రభు అయినా శిష్యులు ప్రభు ఏ రీతిగా జీవితాలు ప్రభావ ప్రాణారూపంగా పోయి పడ్డారు సేవలో అలాంటి సేవలో ప్రభావ మేము కూడా ప్రాణారూపంగా మా జీవితాలు ప్రభావ త్యాగం చేసుకోవాలా ప్రభు అయినా మీరు పరిచయం చేయడానికి లోకానికి వచ్చినారు మేము కూడా పరిచయం చేయాలా ప్రభావ అప్పుడే ఆ జ్ఞాపకార్థమైన గ్రంథంలో మా పేర్లు ఉంటాయి ప్రవ్వా కాబట్టి అందుకోసం మేము ప్రయాస పడాలా ఆ ప్రయాసం నడిపించాలా అలాంటి సేవలు నడిపించండి బ్రదర్స్ అందరూ ఆస్వాదించండి నూతనంగా అభిషేకించండి రాతి కలసండి ఏకలే గలపరచాలని సహాయపడండి ప్రతి చోట మీ కురు మమ్మల్ని అందరినీ సాక్షులు పెట్టుకుని ఆ సిద్ధపరచుకోమని త్వరలో నాన్న ఏ పరిశుద్ధ నామన్న ప్రార్థున్నాం తండ్రి ఆమెకి గొప్ప దేవానికి తండ్రి अद्भुत करोड़ा ఎసు ప్రభానికి తండ్రి మైమగల రాజ్యానికి వంద నాలుగు రోజా ఆపత్కాలం అందు నాకు మొర పెట్టు నేను ఉత్తరం ఇస్తానంటున్నావు తండ్రి ఎదిగో రాజ్యాన్ని దగ్గర మేము మొర తండ్రి ఛత్తీస్గఢ్ ప్రాంతం విష్ణమై ప్రార్థిస్తున్నాం తండ్రి అక్కడ ఉన్న సేవకులను ముట్టండి తాకండి ప్రభా వాళ్ళు జైల్లో ఉన్నారంట ప్రభా నా తండ్రి వాళ్ళని విడిపించండి ప్రభా నా తండ్రిని కనికరం చూపించండి తండ్రి ఎస్ ప్రభానికి వంద మర ప్రతి బిడ్డకు ప్రభావ సహాయాన్ని అందించండి ప్రభా నా రజానికి వందనాలు రజా నువ్వు ఆకోశ పక్షులను పోషిస్తున్న దేవుడు తండ్రి నా ప్రభా బిడ్డలను పోషించి ప్రతి అవసరతను తీర్చండి తండ్రి యేసు ప్రభానికే వందనాలు రజ రాకడ బహు సమీపంగా ఉంది తండ్రి నీరాకడకు సూచన అంటున్నావు తండ్రి నా ప్రభానికే వందనాలు రజా ఆ బిడ్డల్ని నా ప్రభా నువ్వు రక్షించండి తండ్రి నువ్వు కాపాడండి తండ్రి నువ్వు ఆదుకోండి తండ్రి ఏస్తు ప్రభానికే స్తూత్రం తండ్రి మహిమగల రజానీకే వందనాలు ఏ దుష్ట శక్తులైతే అక్కడ పనిచేస్తున్నా తండ్రి నా ప్రభానికే వందనాలు అక్కడ దుస్తులంతా ఈస్తు నామనాలు మోకాలు పొంగాల ప్రభా ప్రతి నీ సువార్త ప్రకటింప చేయాల ప్రభా ను అలాంటి కార్యము జరిగించండి ప్రభా నా తండ్రి నీకే వందనాలు రజ యేసు ప్రభానికి తండ్రి ప్రభా మేము నిమిత్త మాత్రం తండ్రి మేమేమి చేయలేని వారం తండ్రి సమస్తం నువ్వు సమర్థుడవు తండ్రి ప్రతిదీ నీ అప్పగిస్తున్నాం తండ్రి ప్రభా నువే కార్యము చెరిగించండి తండ్రి నా ప్రభానికే వందనాలు రచ ఏసు ప్రభా నువ్వు అద్భుతము చేయండి ఆశ్చర్యకార్యము చేయండి నా ప్రభానికే వందనాలు రజం ఏసు ప్రభా ఈ మీటింగ్ లో ఎవరూరున్నారో ప్రభా ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి ప్రభా వాళ్ళ అవసరతలను తీర్చండి ప్రభా నీ సేవలో బలమైన సాధనంగా వాడుకోండి ప్రభా అనేక ఆత్మలన్నీ వైపు మళ్లించే బిడలుగా అభిషేకించండి తండ్రి నా ప్రభానికే వందనాలు రజం ఏసు ప్రభానికే సూత్రం తండ్రి నా ప్రభాను అద్భుత ఆశ్చర్యకారాలు జరిగించి పరిశుధుడానికి నాయనభా ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు గుడి ఉంటారు అక్కడ ఉంటాను వాగ్దానం చేసిన మా దేవానికి వందనాలు తండ్రి ప్రభా ఎసయా మరి ప్రభా మా ప్రయాసం మొత్తము నాయన ఛత్తీస్ ఛత్తీస్గఢ్ ప్రాంతంలో నాయనకు సేవకులకు సహాయపడమని కోరుకుంటున్నాం తండ్రి నాయనభ పద్నాలుగు మంది నేనర్ సేవకులు జైల్లో ఉన్నారు తండ్రి ప్రభా వాళ్ళకు నైన్ఎస్ఆర్ మీడియా రక్షణ అండగా ఉండని తెచ్చేయమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ఆ రోజు ధ్యానియల్ జరిగిన ప్రభా మరి సింహాసలు సింహాలు మధ్యలో ఉన్నారు తండ్రి ప్రభా అతనికి ఏం కాలేదండి ప్రభా వాళ్ళకు కూడా ఏం కాకుండా సాయం తెచ్చేయమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా పోలీసు వాళ్ళు కూడా నేను అక్కడ అంత ఉన్న ప్రాంతం మొత్తము ఉన్నారు ప్రభా నీ ఆధీనంకి రావాలేదండి ప్రభా అక్కడ ఉన్న ప్రాంతం మొత్తము ఏసు క్రీస్తునామలు శాంతి సమాధానం కలుగునుగాక మరి ఎక్కడైతే ఉన్నారు సేవకులు అందరూ ప్రభా ఊరు బయట ప్రభా గుడ్చల్ టెంట్లు వేసుకుని ఉన్నారు తండ్రి ప్రభా మీరు సహాయం తెచ్చేయండి వాళ్ళ వాళ్ళ ఫుడ్ విషయంలో కూడా మీరు సాయం తెచ్చామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా సేయా నీకెంత వందనాలు తండ్రి ప్రభా వాళ్ళు నీ కోసం నాయన ప్రభా మరి కష్టపడుతున్నాడు తండ్రి నాయన ప్రభ శ్రమ పడుతున్నాడు తండ్రి నాయన ప్రభా మరి వాళ్ళంతా తలదార్చుకుంటున్నారు తండ్రి ప్రభా దూరంగా వెళ్ళి ప్రభా అటువంటి సేవకుల కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా మేము వాళ్ళకు వినపంలో మేము తెలియజేస్తున్నాం తండ్రి ప్రభా మా వర వినండి తండ్రి ప్రభా మా ముర ఆలకించెళ్ళి ప్రభా నీకు వందనాల తండ్రి ప్రభా వాళ్ళకి తగిన జ్ఞానం తెచ్చేయండి ప్రభా మరి ఎంతో మంది సేవకులు ప్రభా అక్కడ యూటర్ వాళ్ళ కుటుంబంతో మాట్లాడండి తండ్రి నాయనేస ప్రభా అవును తండ్రి ప్రభా వాళ్ళని క్షమించమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ఎంతో మంది నానే ప్రభా మరి అక్కడ వచ్చి కొట్టినవరూ వాళ్ళ కుటుంబాలకు కూడా శాంతి సమాధానం దండి వాళ్ళని క్షమించమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ఎందుకంటే నాయనసభ మీ యొక్క గుణగణాలు మాకు కలిగి ఉండాలి తండ్రి ప్రభా వాళ్ళందరినీ క్షమించండి ప్రభా ఒక ఛాన్స్ ఇవ్వండి తండ్రి ప్రభా వాళ్ళు కూడా మారు మనిసింది ప్రభా ఆ ప్రాంతము ఇదివరకంటే ఎక్కువగా క్రిస్టియన్స్ ఉండేటట్టు సాయం దామని కోరు నీ యొక్క బిడ్డలుగా ఉండేటట్టు సాయం దామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభావి రాబోయే దినాల్లో చాలా చెడ్డగా ఉన్న తండ్రి ప్రభా వాళ్ళు నైన్స తెలుగా మలుచుకుని ప్రభా నీ నీ తట్టు తిరిగేటట్టు సాయం కోరుకుంటున్నాం తండ్రి ప్రభా మరి ఇప్పుడు కొంతమంది కాదు ప్రభా అనేకులు ఆ ప్రాంతం మొత్తము కృష్ణ నేను రక్షణ పొందాలి తండ్రి ప్రభా యేసు క్రీస్తు నామంలో అడుగుతున్నాం మీరు సహాయం దాం అని కోరుకుంటున్నాం మరి ప్రభా మరిసో చిన్న పిల్లలు వృద్ధులు నానసా పెద్దలు అందరి ప్రార్థన చేస్తాం తండ్రి ప్రభా ఉన్నారు తండ్రి ప్రభా ఎంతో నొప్పితో ఉన్నారు తండ్రి ప్రభా మీరు సహాయపడమని కోరుకుంటున్నాం తల్లి యేసుక్రీస్తు నామంలో ప్రభా ప్రతి ఒక్క పాటు ఫంక్షన్స్ నేను మీరు సహాయం మంచి సరిగా ఫంక్షన్ చేసేటప్పుడు సహాయం తెచ్చామని కోరుకుంటాం తండ్రి ప్రభా కొంతమంది కాలు ఇరిగిపోయినాయి తండ్రి ప్రభా మీరు సహాయం దామని కోరుకుంటాం తండ్రి ప్రభా మా ముర వినండి తండ్రి నాయన చేస్తే ప్రభా వందనాలు తండ్రి ప్రభా స్థులు స్తోతులు తండ్రి ప్రభా ఎంతో బాధ వేదన పడుతున్నారు తండ్రి ప్రభా బిడ్డలు నాన చేస్తే ప్రభా మీరు సహాయం దామని కోరుకుంటాం తండ్రి ప్రభా నీకు ఎంతో వందన కృతజ్ఞతలు స్థులు స్తోత్రం ప్రభా పనులకు జ్ఞానాన్ని తెచ్చామని కోరుకుంటాం తండ్రి ప్రభా అదేవిధంగా ప్రభా కెబిపిఎంలు ఉన్న బ్రదర్స్ కోసం ప్రాధాన్ చేస్తున్నాం త్రదర్ సిస్టర్స్ కోసం ప్రభా ఎంతో మంది అనారోగ్యంగా ఉన్నారు ప్రభా ఎస వాళ్ళ కుటుంబాల కోసం కూడా ప్రాధాన్య ఇస్తున్నాం తల్లి నీకు తండ్రి ప్రభా మంచి ఆరోగ్యాన్ని దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ఎస అదేవిధంగా ప్రభా మీ పరిశుద్ధాత్మకత మమ్మల్ని నడిపించమని కోరుకుంటున్నాం తల్లి ప్రభా మరి ఒక మరి చెప్ వాక్యం చెప్పిన బ్రదర్ ని దీవించి ఆస్వాదించండి ప్రభా నేనే ప్రా ఆ ప్రాంతం మొత్తం ఏసీ శాంతి సంబంధం కలిగింది కాక ఎస్అ్యా మరి ఇంకా తను ఇంకెక్కువగా నయన వేసే ప్రభా నీ సన్నిధిలో నైన్ నడిచినప్పుడు సాయం తెచ్చమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ఎస్స అదే విధంగా ప్రభా ఆ ప్రాంతం తన ఆధీనంలో ఉండాలి తండ్రి ప్రభ మాకు అధికారం ఇచ్చిన తండ్రి ప్రభ సృష్టి అంతేట్లో మాకు అధికారం ఇచ్చినందుకు నీకు వందనాలి తండ్రి ప్రభా మరి నేను ఎస్ఐ ప్రభా దయ్య ప్రతి విషయంలో మాకు అధికారం ఇచ్చినందు ప్రభా అధికారం చేత మేము ముందుకు వెళ్తున్నాం తండ్రి ప్రభా విశ్వసిస్తూ ముందుకు వెళ్తున్నాం తండ్రి నేనే ప్రభా మరి ఒక ప్రాధాన్యత అప్పగిస్తూ ఏ సుక్రీస్తు నమ్మం అడిగి తండ్రి ఆమెన్ ప్రయత్నగల తండ్రి జీవము గలదేవా లోకరక్షడ జన్ ప్రేమించే తండ్రి ప్రభు మీకు పాదాభివందనం మేము ఎల్లప్పుడూ మీ ప్రార్థనలో ఉన్నాం ప్రభా మీరందరు చల్లని చూపుతూ మీ చల్లని దృష్టితో మీ మనసుతో సేవకులైన ఆ అందరికీ అందరిని దీవించండి ప్రభా మాకు ఉన్న కర్మలు కానీ పాపములు కానీ అన్ని దృష్టితో కాల్ చేయండి ప్రభా ప్రభావం నమ్మిన సిస్టర్స్ గానీ బ్రదర్స్ గాని హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరికి ఆరోగ్యాన్ని సంపూర్ణంగా ప్రసాదించారు ప్రభావ అలాగే ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లాలో ఆదివాసులపై జరిగిన దాడికి వాళ్ళందరినీ రక్షణలో రచించి అందరినీ వాళ్ళకి న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాడు ప్రభావ అలాగే లాయర్లకి మంచి మనసు ఇచ్చి కోర్టులు జడ్జీలకి మంచి మనసు ఇచ్చి తీర్పు కూడా న్యాయంగా గాయపడిన వాళ్ళకి రక్షణ ఇచ్చి కాపాడాలి ప్రభు అలాగే దాడి చేసిన ఆ పాపాత్మలు కూడా పాపగించి వాళ్ళకు కూడా న్యాయం చేసి వాళ్ళని కూడా మంచి మనసు ఇచ్చి ఆ దాడి చేసిన వాళ్ళకి కూడా మీ ప్రార్థనలో మీ ప్రార్థనలో రావాలని మీ ప్రార్థన చేయాలని వాళ్ళకు కూడా మంచి మనసు ఇచ్చి మీ మీద మీకు నమ్మకం కలిగి జనంలోకి నమ్మకం కలిగేట్టుగా చేసుకోండి ప్రభావం యజరామంలో ప్రార్థిస్తున్నది